బ్రదర్ మళ్ళీ మరోసారి ప్రార్థన చేయండి కదా రికార్డింగ్ కట్ అయిపోయింది కదా ఒకసారి నేను రికార్డింగ్ నేను పెట్టాను పర్లేదు కదా నో ప్రాబ్లం రికార్డింగ్ నేను పెట్టాను మరోజు గారు మళ్ళీ స్టార్టింగ్ పేర్ చేసినాక మీరు పాట సిద్ధపడండి బెదర్ ఫస్ట్ బెదర్ ఫస్ట్ రీసార్ట్ చేద్దాం మళ్ళీ ఒకసారి బ్రదర్ స్టార్టింగ్ పేర్ చేయండి బెదర్భావం ఇచ్చిన మాకు సజ్జులు పెట్టిన ఎస్ ప్రభా అల పర్వ జ్ఞానం దని పరిశుధాత్మ నూతన అభిషేకం మీద ఇచ్చని మీ కృప మీద కృప పెట్టని నా దీవానికి సోతం అలలియా నా దీవాతని మీరు అక్కడ ఎంతో సమీపం ఉంది భయంకర జనాలు చమకాలం ఎస్ ప్రభ నా ప్రభావ వాక్యం ద్వారా మీరు మాట్లాడి పాటధార మీరు నడిపించి మీరే మాయపనే రాని బిడ్డలు నడిపించి ఆటగిదారు కాల్ చేసి అలడిగా నూతనంగా మరి మార్చమని అలాగే మాలో ఇంకా హ్యాసంగా ఉండే విడుదల దాచండి అలాగ మీ ఆత్మ పాఠ పాడతారు నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ ఏసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్స నీ ప్రేమే నాకు చాలయ్యా ओ, ये नी या, ओ नी ना, ना या नी कृपये नाकु तोड़ैया ओ मे नी दीवे न कुचाया निदीवेना न कुचाया वो करुनाया करुना ओ करुनाया वो करुनामया నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ ఏ సయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మే సయ్యా నన్ను ప్రేమించి నన్న ఆదరి నీ సన్నిధిలో నన్ను నిలపితివి నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నీ సన్నిధిలో నన్ను నిలపితివి నీ దీవెనా నకు చాలయ్యా నీ దీవెనా నకు చాలయ్యా वो करुनामया वो करुणाम करुणामया वो करुणाम नी प्रेमे नाकू कुचाल ओ ये सैया नी कृपये नाकू कुड़ैया ओ मे सैया లోక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు నీ దీవెనా నకు చాలయ్యా ీ దీవెనా నకు చాళయ్యా ఓ కరుణామయారుణామయాో కరుణామయా నీ ప్రేమే నా కుచాయ్యా ఓ సైయా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మే కరువులు బుకంపాలు యుద్ధాలు వచ్చిన నీరా కడకు గుర్తులుగా ఉన్నవి కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీరా కడకు గుర్తులుగా ఉన్నవి నీసువార్తను నే చాటేదను నీసువార్తను నే చాటేదను ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణా యా నీ ప్రేమే నాకు చాళ్యా ఓ ఏ సైయానీ కృపయే నాకుడయ్యా ఓ మే సయ్యా ప్రేమే నా కుచా ఓ యే సైయానీ నాకు నాకుడయ్యా ఓ మే సయ్యా దీవెనా నకు చాళ్యా నీ దీవెనా నకు చాలా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా నీ ప్రేమే నాకు చాలా ఓ ఏసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా థ్యాంక్ యూ బ్రదర్ అల్లలియా థ్యాంక్ యూ పర్షిద్రావు గారు థ్యాంక్ యూ ఓకే గారు ఈరోజు మనము గిలు బేదర్ చెప్పిడు మనకి డిస్కషన్ చెప్పిండు కాబట్టి వాకింగ్ ఏంటంటే వ్యవహారం వార్త రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై మనం దాని గురించి మనం యేస్ ప్రభు ఆ యొక్క వాకింగ్ ఆయన ఏ రీతిగా చెప్పిండు అది ఎట్లా మనం అర్థం చేసుకోవాలా అంటే దాని గురించి ఈరోజు మనం ఆ వాకింగ్ గురించి మనం ఈరోజు మనం ముందుగా మనకి స్టార్ట్ చేస్తారు ఇక్కడ మనకు డిస్కషన్ ఏంటంటే అయితే ఆయన పస్కా పండుగ సమయమున ఎరుసలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి చూడండి వీళ్ళంతా వేటిని బట్టి విశ్వాసం ఉంచరంటే ఆయన సూచక క్రియలను బట్టి ఆయన సూచిక క్రియలు చేయకపోతే వీళ్ళు ఎవరు ఆయన నమ్మరు ఆయన పట్ల విశ్వాసం ఉంచరు కాబట్టి ఆయన అనేకులను స్వస్థపరచండు రోగులను స్వస్థపరచండు దయ్యములను వెళ్ళగొట్టిండు అయన గొప్ప కార్యాలు అక్కడ జరిగిచ్చండు ప్రభు మన తండ్రి మన ఏసయ్య కానీ చూడండి ఆయన ఏం చెప్తుండయితే ఏసు అందరినీ ఎరిగినవాడు గనుక ఎందుకు అందరినీ ఎరిగిన వాడంటే మనల్ందరినీ సృష్టించింది ఆయననే కదా తల్లి గర్భంలో సృష్టించక మునిపే ప్రతి ఒక్కరిని ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నిర్మించుకున్నాడు కాబట్టి మన రోగి వాంచలు మన అంతరంగము ఎరిగినవాడు మన ప్రభువే కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆయన సూచిక క్రియలను బట్టి విశ్వాసం ఉంచు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది తర్వాత మనం చదివితే అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు చూడండి అక్కడికి వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చినరంటే వాళ్ళకున్న రోగమును బట్టి వచ్చినరు లేదంటే వాళ్ళకున్న బాధలను బట్టి అక్కడికి ఆయన దగ్గరికి వచ్చిండు ఎందుకు ఆయన దగ్గరికి వచ్చిండు అంటే ఆయన స్వస్థతలు చేస్తే అది ఒక నోటి నుండి ఒక నోటి నుండి అది ఆ ప్రాంతం అది విస్తరించింది కాబట్టి వీళ్ళకి ఆసక్తి నమ్మకం కలిగింది ఈయన దగ్గరికి వెళితే నాకు స్వస్థత వస్తుంది ఎందుకంటే అట్లా స్వస్థత పొందిన వాళ్ళు అనేకలు వాళ్ళ కళ్ళ ఎదుట సజీవ సాక్షులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలను బట్టి వీళ్ళకి నమ్మకం కలిగింది విశ్వాసం కలిగింది కాబట్టి ఆయన పండుగ దగ్గర ఉన్నప్పుడు అనేకులు అక్కడికి వచ్చి ఆ ప్రాంతం దగ్గరికి వచ్చి వాళ్ళు ఆయన చేసిన సూచక్రియలు నిజంగా ఆయన ఆయన చెప్తాడు మన ప్రభు మన తండ్రి నా దగ్గరికి వచ్చిన ఎవడైనా కానీ నేను త్రోసి కాబట్టి వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిండ్రు ఎందు నిమిత్తం వెళ్ళండ్రు వాళ్ళకున్న రోగములను బట్టి వెళ్ళండ్రు లేదా వాళ్ళకున్న సమస్యలను బట్టి వెళ్ళిండు వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు దగ్గ తండ్రి దగ్గర అవి బొందుకున్నారు నువ్వు ఉద్యోగం లేదని దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టినావా నీకు ఉద్యోగమే దొరుకుతుంది లేదు నాకు పెళ్లి కాలేదని నువ్వు మొరపెడితే నీకు పెళ్ళే దొరుకుతుంది లేదా నువ్వు రోగంతో బాధపడుతుంటే నీకు రోగమే నువ్వు ఇల్లు కట్టుకోవాలని ప్రయాసపడతావా నీకు ఇల్లే నీకు ప్రమోషన్ రావాలని అంటే నువ్వు ఏది అడిగితే అదే బొందుకుంటావు నువ్వు ఏది వెతికితే అదే నీకు దొరుకుతుంది కాబట్టి వీళ్ళు అడిగినరు ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళు వెతికిండ్రు ఏమని వెతికిండ్రు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న బాధలను బట్టి వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు చూడండి వాళ్ళు వచ్చిండ్రు కానీ ఆయన మాత్రము వారి అంతర్యమును ఎరిగిన అంటే వాళ్ళ హృదయాలను చూసేవాడు మన తండ్రి నీ హృదయాన్ని నిన్ను శోధించేవాడు నా తండ్రి కాబట్టి వీళ్ళు వచ్చింది ఇలా ప్రయాసము ఆయన దగ్గరికి దేనికోసం వచ్చిండ్రంటే వాళ్ళ సమస్యలు నిమిత్తమే వచ్చిండ్రు కాబట్టి ఆ సమస్యల నుంచి విడుదల పొందిండ్రు కానీ చూడండి ఆయన మన ప్రభు చూడండి అయితే ఏసు అందరినీ ఎరుగున్నవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు ఎందుకు ఆయన వశము చేసుకోవాలేదంటే వాళ్ళ కావాల్సింది ఆయన కాదు వాళ్ళకున్న బాధల నుంచి విడుదల రోగం నుంచి స్వస్థత అవి కావాలనే వాళ్ళు వచ్చిండ్రు కానీ ఆయన కావాలని రాలేదు కాబట్టి ఆయన నీ మీకు ఇయ్యబడు నువ్వు వెతకడి మీకు దొరకబడినంటే నువ్వు ఏది అడుగుతే నువ్వు అదే పొందుతావు నువ్వు ఏది వెతికితే నీకు అదే దొరుకుతుంది నువ్వు నీకున్న బాధలను ఈ లోక ఈ లోక ఈ లోకం గురించి నువ్వు ప్రయాసపడి ఆయన దగ్గరికి వెతి వెతికినావా ఈ లోక ప్రయాసం కోసం నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి అడిగినావా నువ్వు వాటినే పొందుకుంటావు కానీ ఆయన ఆయన కిరీటము నువ్వు పొందుకోలేవన్నట్టు ఆయన దగ్గర బహుమానం నువ్వు పొందుకోలేనట్టు ఆయన నీ వశము కాడు ఎందుకంటే నువ్వు లోకం మీద మనసు పెట్టినావు కాబట్టి కాబట్టి హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూచెదరు నీ హృదయము కఠినముతో ఉంటే ఆయన నీతో ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఎందుకు మన హృదయాలకి స్వస్థత కావాలా ఈ హృదయమే లేకపోతే నీకు జాలి గల మనసు ఉంటది నీ హృదయం స్వస్తతలే లేకపోతే ఎదుటి వారి పట్ల ప్రేమ ఎక్కడ వస్తుంది ఎదుటి వారి పట్ల దయ ఎక్కడ వస్తది ఎదుటి వారి పట్ల కరుణ ఎక్కడ వస్తుంది నీ హృదయం అంతా నువ్వు ద్వేషంతో కోపంతో అహముతో అబద్ధాలతో నువ్వు నీ హృదయాన్ని పెట్టుకుంటే ఆయన పరిశుద్ధుడైన తండ్రి నువ్వు నీ భ్రష్టత్వంలో ఉన్న నీ దగ్గరికి ఆయన వస్తాడా చూడండి ఆయన ఉండాలంటే మోసేని మనం చూసినాం ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే చెప్పులు వేసుకొని వెళ్ళిండా లేదా వెళ్ళి మన ప్రభు ఏం చెప్పిండో మోసే ఇది పరిశుద్ధమైన స్థలము నేనుండే స్థలము నువ్వు ఆ చెప్పులు విడువము అంటే తన పాపాలను విడిచిపెట్టాలా కాబట్టి ఆ ప్రాంతంలో ఆ పరిశుద్ధమైన స్థలంలో తండ్రి ఎదుట మోసే ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే తనకున్న పాపాలు విడిచిపెట్టిండో అయన చెప్పినట్టు చేసిండు మోసే పరిశుద్ధపడి ఎట్లా పరిశుద్ధపడి అంటే ఆయన ఉన్న పరిశుద్ధమైన స్థలముకు వెళ్ళిండు కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్న పరిశుద్ధమైన స్థలం ఏదంటే ఆ దినము ఆ పర్వతం ఉంది కదా మోసే వెళ్ళిన పర్వతం అది అప్పుడు పరిశుద్ధమైన స్థలం ఇప్పుడు నీ హృదయం అనేది ఉంది చూసావా అదే పరిశుద్ధమైన స్థలం చూడండి ఆ పరిశుద్ధమైన స్థలంలో దేవుడు ఉండాలంటే నువ్వు ఎట్లా పరిశుద్ధత కలిగి జీవించాలా నువ్వు పరిశుద్ధత కలిగి జీవించట్లేదు అయినా నీవు ప్రార్థిస్తే నీకు అన్ని వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే అది నీ గొప్పతనం కాదు అది నీ గొప్పతనము కానే కాదు నువ్వు ఆయన పట్ల నువ్వు ఏదో ఆయన విధానంలో ఉన్నావు నువ్వు మంచివాడివి నువ్వు గొప్పవాడివి నువ్వు మంచివాడివి అనుకొని నువ్వేదో ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుందంటే అది నీ గొప్పతనం కాదు కేవలం ఆయన కనికరమే ఆయన కృప నీ మీద చూపిస్తుండు ఎందుకంటే నిన్ను ఆయన పోలికలో నిర్మించుకున్నాడు కాబట్టి నువ్వంటే ఆయనకి ఇష్టం కాబట్టే అందుకే ప్రతి మనిషి దేవుడు ప్రేమించండు మనిషిని ఆయన లోకము దేవదూతలకు కూడా ఇవ్వకుండా మనుషులకు ఎందుకు ఇచ్చిండే మనుషుల పట్ల ఆయన హృదయంలో ప్రేమ ఉంది కాబట్టి నీ హృదయము పరిశుద్ధమైన స్థలం అవ్వకుండా నువ్వు పరిశుద్ధుడు నువ్వు లోకంతో నువ్వు ఒక విగ్రహం లాగా నీ హృదయాన్ని లోకంతో నింపుకుంటే చెడు మాటలతో నింపుకుంటే ఆ చెడు తలంపులతో నింపుకొని నీ హృదయం అనే ఆలయం ఆ పరిశుద్ధమైన స్థలం ఆ స్థలాన్ని నువ్వు అపవిత్రమైన అపవిత్రంగా మార్చుకుంటే నీ దగ్గరికి ఆయన ఎట్లా వస్తాడు చెప్పండి మన దగ్గరికి మన తండ్రి వస్తాడా కాబట్టి వీళ్ళంతా హృదయం కాఠిన్యమైనదే వాళ్ళ హృదయ శుద్ధి లేదు ఎందుకు హృదయశుద్ధి లేదంటే వాళ్ళు వచ్చిన వాళ్ళ విధానం ఏంటంటే వాళ్ళ ఉన్న బాధలను బట్టే వచ్చిండ్రు కానీ ఆయన నిత్య జీవం పొందుకోవాలని రాలేదు అందుకు రాలేదు కాబట్టి ఆయన వారి వశం అవలేదు ధనవంతుడు వచ్చి అవనస్తుడు వచ్చి నేను పరలోకంలో ఉండాలంటే నిత్య జీవం పొందాలంటే ఏందని వచ్చిండు కానీ ఆయన చెప్పిండు నువ్వు ఉన్న ధనమంతా బేదలకి ఏమైనా నన్ను వెంబడించమన్నాడు ఆ ధనవంతుడు వెంబడించగలిగిండా వ్యసన వెళ్ళిపోయిండు చూడండి అట్లా ఎంతో మందిని స్వస్థపరిచింది మనం దేవుని వాక్యం చూస్తే ఆయన ఎంతో మందిని స్వస్థపరిస్తే అందులో అందరూ అది మర్చిపోయి వెళ్ళిపోతే ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెప్తాడు ఆయన దగ్గరికి వచ్చి మిగతా వాళ్ళంతా స్వస్థత పొందిన వాళ్ళే కానీ ఆ స్వస్థత పొందిన విశ్వాసం లేదు కృతజ్ఞత లేదు ఎందుకు లేదంటే చూడండి నువ్వు ఒక అవకాశవాది అన్నట్టు స్వార్థమైన ప్రేమ అనేది కపటమైన ప్రేమనేది మోసపూరితమైన ప్రేమ అనేది నీ ప్రేమలో స్వార్థమే ఉంది కాబట్టి కృతజ్ఞత పొందిన నువ్వు దేవుని పట్ల విశ్వాసం పెట్టకుండా ఆయన పట్ల నీతిగా ఉండకుండా యథార్థంగా ఉండకుండా ఆయనకి లోబడకుండా నువ్వు కృతజ్ఞత లేని వాడిలాగా భ్రష్టాత్వంలో అట్లనే వాళ్ళు అంతమంది స్వస్థత పొందితే ఒక్కడే వచ్చి ఆయనకి కృతజ్ఞత చెప్పిండు మిగతా వాళ్ళంతా చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ హృదయము వాళ్ళకి ఏం లేదు శుద్ధి లేదు హృదయం శుద్ధి అయితే ఆయన చేసిన మేలులను నువ్వు ఎట్లా మర్చిపోతావు కాబట్టి ఆయన వశం అవ్వాలంటే ఆయన కలిగిన పరిశుద్ధత అవ్వాలా నీలో ప్రేమ ఉండాలా నీలో జాలి మనసు ఉండాలా నువ్వు కూడా ఎదుటి వారిని ప్రేమించగలగాల శత్రువులను ప్రేమించగలగాల వీధల పట్ల నువ్వు ప్రేమ చూపించాల నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని నువ్వు ప్రేమించాలా ఇలాంటివన్నీ ప్రేమించాలంటే నీ హృదయము ఆయన పరిశుద్ధమైన స్థలము లాగా అవ్వాలా ఆ హృదయము పరిశుద్ధమైన స్థలము అవ్వకపోతే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిన్ను తన్ని నీ వశం ఎట్లా చేసుకుంటాడు మోస చొప్పులేసుకొని వస్తేనే దేవుడు నీ విడిచిపెట్టు మోసే ఇది పరిశుద్ధమైన స్థలం అన్నాడు నీ హృదయమే ఒక పరిశుద్ధమైన పర్వతము కదా ఇప్పుడు కొండ అంటే నీ హృదయమే కదా చూడండి ఆత్మీయంగా నీ హృదయమే ఇప్పుడు ఒక పర్వతం లాంటిది నువ్వు ఆ హృదయంను ఆయనకు చోటిస్తే ఆ హృదయంలో ఉండేది ఆయననే కాబట్టి నీకు అన్ని బోధిస్తాడు అనమాట నీవు పలకవలసిన మాటలు నువ్వు నడవవలసిన త్రోవ అతిథి ఆయననే చెప్తాడు కానీ ఆ హృదయం దానిని నువ్వు ద్వేషంతోనో కోపంతోనో లోకంతోనో వాటితో నింపుకుంటే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీ హృదయానికి స్వస్థత లేకపోతే ఆయన నీ వశము ఎట్లా అవతాడు కాబట్టే నేను అనుతుంది ఏంటంటే ఎందుకు హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచేదరంటే నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు ముఖాముఖిగా చూస్తావన్నట్టు ఎందుకంటే నీ హృదయమే కదా పరిశుద్ధమైన స్థలము పరిశుద్ధమైన ఆలయం ఏది బైబుల్ చర్చిలా పరిశుద్ధమైన స్థలము కాదు కదా నీ హృదయమే పరిశుద్ధ ఆలయం పరిశుద్ధ స్థలం ఎక్కడో లేదు నీ హృదయంలోనే ఉంది నీలోనే ఉంది కానీ నీ హృదయంతో నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు ఎంత అపవిత్రతగా చేస్తున్నావు చూడండి ఎంత అవిధేయత చూపిస్తున్నావు నీ యొక్క పవిత్రమైన నీ హృదయాన్ని ఎంతగా పాపంతో నింపుకుంటున్నావు ఒక సదోమ గోమరల పట్టణం లాగా నీ హృదయం కూడా అయిపోలేదా కాకపోతే సదోమ గోమరల పట్టణాన్ని ఆయన భస్మం చేసిండు ఎందుకంటే ఆ పట్టణం ఎంత చూడండి బబులోన్ అనేది మనం చూస్తాము అవన్నీ పాపంతో నిండిపోయిన వాటిని ఆయన నాశనం చేసిండు ఇప్పుడు ఆ స్వధమ గోమరల పట్టణం అంటే ఏందో బబులోనంటే ఏదో కాదు నీ హృదయమే ఒక పట్టణము ఎందుకు నీ హృదయం పట్టణం అంటే నీ హృదయమే కదా పరిశుద్ధ ఆలయము స్థలము కాబట్టి దాన్ని నువ్వు నింపుకుంటే నీకేమొస్తుంది చెప్పు ఆయన నాశనమే వస్తుంది ఆయన వశం నీకు నాశనం రాదన్నట్టు ఆయన ఎర్రని గుర్రానికి నల్లని గుర్రానికి అన్ని గుర్రాల మీదగా అధికారం ఇచ్చి ఆ నూ ఆయన చెప్పిండు కదా నూనె ద్రాక్ష రసం గురించి వాళ్ళకి మాత్రము మరణం మీద అధికారం లేదంటే వాళ్ళకి ఎందుకు మరణం మీద లేదంటే వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళ హృదయం పరిశుద్ధ స్థలము కాబట్టి ఆ పరిశుద్ధమైన స్థలంలో ఉండేది దేవుడే కాబట్టి మన ప్రభువే ఉంటాడు కాబట్టి ఆయననే వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి మరణం ఎక్కడి నుంచి వస్తుంది వాటికి కాబట్టి ఈ గుర్రాలు ఈ తేళ్ళు ఈ సర్పాలు వాళ్ళని ఏమి చేయలేవన్నట్టు కాబట్టి నువ్వు నీ హృదయము కఠినీయపరుచుకొని ఆ సొదమ గొమరల పట్టణం లాగా ఆ బబులోని పట్టణం నీ హృదయం అనే పట్టణాన్ని కూడా నువ్వు అట్లాగా నువ్వు కానీ దాన్ని అట్లా తీర్మానించుకొని వాళ్ళు జీవించినట్టు అపవిత్రతతో అవిధేయతతో పాపముగా నీ హృదయాన్ని ను నింపుకుంటే ఆ సుధమ గోమరల పట్టణానికి ఎట్లా నాశనం వచ్చిందో ఆ బబులోనికి ఎట్లా నాశనం వచ్చిందో నీకు కూడా అట్లనే నాశనం వస్తుంది ఎందుకు నాశనం వస్తుందంటే నీ హృదయము పరిశుద్ధమైన స్థలము ఆ స్థలాన్ని నువ్వేం చేసినావు అపవిత్రంగా మరిచినావు కాబట్టే నీ హృదయము అపవిత్రత అయితే ఆయన నీ వశము అవ్వడు కాబట్టే నీకు స్వస్థత ముందు నీ హృదయానికి కలగాల హృదయము మారకపోతే నువ్వు జీవించలేవన్నట్టు ఆయన పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధతలో నువ్వు జీవించలేవు కాబట్టి మనమైతే మనము మన హృదయం పరిశుద్ధమైన స్థలము మన హృదయం మన హృదయమే ఒక పరిశుద్ధమైన ఆలయం మోసే ఎట్లా పర్వతం మీద దేవుని దగ్గరికి వచ్చిండో ఈ దినం దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు ఆ పర్వతం నీలోనే ఉంది కానీ నువ్వు ఇంకా చెప్పులేసుకొనే ఉన్నావన్నట్టు అంటే నువ్వు ఇంకా పాపంలో జీవించినట్టే కానీ వస్తున్నావు ప్రాధేయపడుతున్నావు ఆయన నామంలో మొరపెడుతున్నావు నువ్వు దుఃఖపడుతున్నావు కాబట్టి ఆయన నీ పట్ల జాలే చూపిస్తున్నాడు నీ పట్ల కనికిరమే చూపిస్తుండడు నిన్ను క్షమిస్తుండో నీ పట్ల ఆయన పట్ల ప్రేమనే ఉంది కాబట్టి నువ్వేమైపోతున్నావు అంటే ఆయన ఉగ్రత నుంచి నువ్వు కాపాడబడిపోతున్నావు అది ఎంతవరకంటే కొంత సమయం వరకునే కొంత గడియ వరకునే కానీ నువ్వు ఇంకా నీ హృదయానికి కఠినపరుచుకొని నువ్వు ఇంకా ఈ లోకానుసారంగా లోకమనే ఆత్మను పొందుకొని నీ హృదయం దానితో నింపుకొని నువ్వు పాపంలో పడిపోతే స్వదమ గుమరల పట్టణానికి ఎట్ల నాశనం ఎందుకంటే నాశనం ఎవరికి చూడండి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ఆయన వారి వశం అవ్వలేదంటే నీలో కలగాల లేదు మోసే చెప్పు లేసుకొని వెళ్తేనే దేవుడు ఒప్పుకోలేదు ఈ రోజు నీవు నీవు ఏం కలిగి ఉన్నావో చూడండి నీలో పాపం దేవునికి విధేయత లేంది దేవునికి లోబడింది దేవుని పట్ల యదార్థంగా నీలో ఏముందో నువ్వు ఇంకా పరిశీలించుకోవాలా లేదా పరిశీలించుకుంటేనే కదా నువ్వు పరిశుద్ధుడు అయ్యేది రక్షణ పొందినంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా ఆ గడియ ఆ క్షణం వరకు అయిపోతావు తర్వాత చూడండి పాపం చేయకుండా నువ్వు జీవించమని చెప్పిండు ఎందుకు ఆయన కొరకు నిన్ను పిలిచింది ఆయన అందుకు ఆయన నీ వశం అవుతుంది ఎందుకంటే ఆయన నీ వశం అవ్వాలంటే నువ్వేమవ్వాలా ముందు పరిశుద్ధుడు అవ్వాలా నువ్వు రక్షణ పొందాలా నువ్వు రక్షణ పొంది పరిశుద్ధుడు అయితేనే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీ హృదయంలోకి రాగలడు నువ్వు పరిశుద్ధుడు అయినవు రక్షణ పొందినవు కానీ మళ్ళీ లోకనుసారంగా జీవించినాక ఆయన ఆత్మ నీ నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు పాపానికి పరిశుద్ధుడు చోటు ఇవ్వడు నేను ఎందుకు చెప్తున్నానంటే మన హృదయం ఆయన చూస్తాడు నువ్వు ఆత్మీయంగా పొద్దుగుకులు ప్రార్థన చేసింది ఆయనకి ఇష్టం లేదు ఎందుకు ఆ ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన ఎందుకు ఆ ప్రార్థన వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి నీకే ఉపయోగం లేదు ఇప్పుడు నువ్వు పొద్దుగుకులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకే ఉపయోగం లేనప్పుడు ఆ ప్రార్థన వల్ల ఎవరికి మేలు ఎవరికి ప్రయోజనం నువ్వు సేవ చేస్తే అది నీకే ఉపయోగకరంగా లేదు ఎందుకంటే ఆయన ఉగ్రత నుంచి నువ్వే కాపాడుకోలేనప్పుడు నువ్వు ఇతరులను ఉగ్రత నుంచి ఎట్లా కాపాడతావు ఎందుకు నువ్వు ఆయన ఉగ్రత నుంచి నువ్వే కాపాడుకోలేవంటే నీ హృదయం కఠినమైపోయినది నీ హృదయానికి స్వస్థత లేదు నీ హృదయం పాపంతో నిండిపోయింది కాబట్టే నీకే రక్షణ లేదు నువ్వు ఎదుటి వారికి రక్షణ ఎలా ఇవ్వగలుగుతారు ఇవ్వలేము కదా ఆయన వశం అయిన వాడే ఆయన దినం నందు కాపాడబడతాడు ఆయన వశం గానుడు ఎట్లా కాపాడబడతాడు కాబట్టి ఆయన ఎదుట అనేకులు వచ్చిండ్రు కానీ కొందరే ఆయనని పట్టుకున్నారు అన్నట్టు కొందరే ఆయనతో నడిచిండ్రు చూడండి ఎందుకు కొందరే నడిచిండ్రంటే చూడండి ఆయన పిలిచిండు అందరినీ వీళ్ళు కూడా వచ్చిండ్రు కానీ ఆయన వశం అవ్వలేదు ఎందుకు ఆయన వశం అంటే ఆయన హృదయ అంతరంగము పరిశోధిస్తాడు ముందు నీ ఆత్మీయత స్థితి కాదు మనుషులు చూస్తారేమో ఈ బ్రదర్ పొద్దుగుకులు ప్రార్థన చేస్తుండు ఈ గొప్ప ఈ బ్రదర్ గొప్ప పరిశుద్ధుడేమో అయ్యో ఈ బ్రదర్ ఇంత సేవ చేస్తుండడు అంత సేవ చేస్తుండు అది చూడ్డానికి మనుషులకు ఏమనిపిస్తుంది అంటే అది గొప్పగా ఉంటది కానీ నా తండ్రి నువ్వు సేవ చేసేది కాదు చూసేది నువ్వు ప్రార్థన చేసేది కాదు ఆయన చూసేది అసలు నీ హృదయ అంతరంగము ఎట్లా ఉంది అది పరిశుద్ధత కలిగి ఉందా లేదా అది చూస్తాడు నీ హృదయ అంతరంగమే పరిశుద్ధత లేనప్పుడు నీ నోటి నుంచి ఎట్లా ఆశీర్వాదమైన మాటలు నీ హృదయమే పరిశుద్ధమైన ఆలయం కాలేదు నువ్వే పరిశుద్ధుడు కాలేదు చూడండి అందుకే ఆయన వశము కొందరే ఆయనని అందుకే కదా కోత విస్తారమే పనివారు కొద్దిమంది అంటే ఎందుకు కొద్దివారు అన్నాడంటే చూడండి పరిశుద్ధత కలిగి జీవించడం అంటే అది కత్తి మీద సాములాంటిది అది ఒక దినంతోనో రెండు దినాలతోనో ఒక గంటతోనో అయిపోయేది కాదు నీ బ్రతుకు దినములంతా నువ్వు కాలం ముగించే వరకు దాన్ని కాపాడుకోవాలంటే నువ్వు అనుదినము యుద్ధం చెయ్యాల దుష్టుడితోటి కానీ అనుదినం యుద్ధం చేయాలంటే నీ హృదయము పరిశుద్ధమైన ఆలయం అయితే ఆయన సహాయంతోనే నువ్వు యుద్ధం చేయగలవు గాని నీవు ఏ పాటి వాడివి సహాయం ఆ దుష్టుని ఎదిరించగలడానికి కాబట్టే అనేకులు ప్రేమ జల్లారిపోయింది అనేకులు వెలిగింపబడి ఆరిపోయినారు ఆత్మను ఆరుపుకున్నారు ఇప్పుడు అనేకులకి ఇప్పుడు దేవుని ఆసక్తి లేదన్నట్టు ఎందుకైపోయిందంటే వాళ్ళ హృదయం ఒకప్పుడు స్వస్థత కలిగింది అదే హృదయం ఇప్పుడు ఏమైపోయింది పాపంతో నిండిపోయింది కాబట్టి మన ప్రాభు చెప్పేది ఒకటే మనకి ఆయన బోధ ఒక్కటే నువ్వు హృదయాన్ని స్వస్థపరుచుకోవాలా నీ హృదయాన్ని కాఠిణ్యం నుంచి నువ్వు తొలగించుకొని దాన్ని పరిశుద్ధపరుచుకుంటే ఆయన నీ హృదయంలోనే ఉంటాడు అందుకే అప్పుడు నీ హృదయానికి స్వస్థత కలిగితే ఆయన నీ వశం అవుతాడు ఆయన నీ వశం అవ్వడం అంటే నువ్వు హృదయాన్ని స్వస్థపరచుకోవాలా నీ హృదయము స్వస్థత లేకపోతే ఆయన నీ వశం అవ్వడము కూడా అది అసాధ్యము నువ్వు ఎంత ప్రాయాసపడు ఎన్ని ఎన్ని దినాలైనా నువ్వు ఉపవాసం ఉండు నువ్వు ఎన్ని చర్చీలకైనా పో ఎన్ని సేవకులు దగ్గరికి పో నువ్వు అడవుల్లోకి పో కొండల్లోకి పోయల్లోకి పో ఎక్కడికైనా పోగాని నీ హృదయ అంతరంగము పరిశుద్ధ అది దేవునికి తగినట్టు లేకపోతే నువ్వు ఎంత ప్రాయాసడినా వ్యర్థమే ఎందుకంటే నీకే రక్షణ లేదు నువ్వు ఎదుటి వారికి రక్షణ ఎక్కడ ఇవ్వగలుగుతావు నీకే ఆయన నుంచి కాపాడబడలేవు నువ్వు ఎదుటి వాడిని కాపాడబడిన వాడే ఇతరులను కాపాడుతాడు అన్నట్టు కాపాడబడడానికే నోచుకోలేని వాడు ఇతరులను ఏం కాపాడతాడు ఇతరులకు ఏం రక్షణిస్తాడు కాబట్టి మనలో ఏముందో దేవుని పట్ల ప్రయాసం ఆయనకి ఆయన పట్ల మనకి ఉన్నదేదో ఉంటే మనం అది సరి మన హృదయమే ఆయన ఆలయము ఆయన నీ హృదయమే ఒక పరిశుద్ధం అయితే ఆయన నీ వశం అవుతాడు నీ హృదయం పరిశుద్ధత కాకపోతే ఆయన నీ వశం అవ్వడం అసాధ్యమే కానీ నువ్వైతే ఆయన నుంచి ప్రార్థిస్తే మొరపెడితే ఎందుకంటే నీ మీద నమ్మకం లేకపోయిన ఎదుటివారి ప్రార్థనల మీద ఆయనకి నాయన బిడ్డల మీద ఆయనకి ప్రేమ ఎక్కువ ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు బానిసల ఎక్కడ విడిచిండ్రు కానీ మోసే ప్రార్థన విని వాళ్ళు ఎందుకు వినాడంటే మోసేకి ఆయన విలువిస్తాడు ఎందుకంటే మోసే ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయన పట్ల ఉన్నాడు కాబట్టి మోషే ప్రార్థన విని వాళ్ళ అంటే నీవు ఎట్లా రక్షించబడుతున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు నీ గురించి అనేకులు మొర్ర పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన వల్ల నువ్వు బ్రతుకుతున్నావు తప్ప ఈ లోకం బతుకుతుంది కాబట్టి లేదంటే నీకు గొప్పతనమే కాదు ఆ ఇస్రాయల ప్రజల గొప్పతనమే కాదు మోసే ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టే వాళ్ళ పట్ల కనికరం ఇచ్చిండి అన్నట్టు అట్లా ఎంతమంది దేవుని బిడ్డలు ప్రార్థిస్తగా ఆయన ఉగ్రతను కూడా చాలా దినాలు ఆపేసిండు ఎందుకంటే ఆయన హృదయ పరిశుధత కలిగిన వాళ్ళు ప్రార్థిస్తే వింటాడు వాళ్ళకి సమాధానం ఇస్తాడు వాళ్ళతో నడుస్తాడు వాళ్ళకి బోధిస్తాడు ఎందుకంటే ఆయన మాట వింటే అలా ప్రేమ నువ్వు నీ బిడ్డ నీ ఆ బిడ్డ మీద నీకెంత ప్రేమో నువ్వు నేను మనమంతా ఆయన బిడ్డలమే కాబట్టి ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఆయనకి ఇంకెంత ప్రేమ కాబట్టి మనం హృదయాన్ని స్వస్థపరుచుకుంటేనే ఈ ప్రవచనంలో ఆయన తన వశం వారు అవల ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో స్వస్థతలి కాకపోతే వాళ్ళ ఆశతో వచ్చిండ్రు ఆశ పడ్డ తృప్తిపరిచే దేవుడు కదా మన ప్రభు మన తండ్రి కాబట్టి వాళ్ళ ఆశని తృప్తిపరిచిండే కానీ ఆయన మాత్రం వారి వశం అవలేదు ఈరోజు నువ్వు ఆశతో ఏది ప్రార్థిస్తున్నావో నీ ఆశ ఏ దేని మీద ఉందో నువ్వు ఏది అడుగుతున్నావో వేది ఎదుగుతున్నావో నువ్వు అదే అడుగుతావు లోకాన్ని అడిగినావా అది పొందుకుంటావు కానీ ఆ లోకమే ఉండదన్నట్టు కాబట్టి మనకి ఈ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచి వాళ్ళని పంపించిండు కానీ ఆయన వారి వశమ అవలేదు కాబట్టి మనము హృదయం స్వస్థత కలగణించుకుంటే మనం పరిశుద్ధ పరచుకుంటే ఆయన మన మన అవశం అవుతాడు కాబట్టి వింటున్న మీ యొక్క బ్రదర్స్కి సిస్టర్స్కి ప్రభువైన ఏసు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అవకాశాన్ని బట్టి ఆయన మాటలు మీతో నేను పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని విలువను బట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నా తండ్రి నా ప్రభు నా రభు అయిన యేసు క్రీస్తు నా తండ్రికి హృదయపూర్వక వేలాది వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నా జరిగే క్రీస్తు పరిశుద్ధనామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ మనోజ్ బాదర్ టాపిక్ ఏందంటే బేదార్ అంటే ఏ అంశం గురించి మనము ధ్యానిస్తున్నామంటే మత్తన్స్ ద్వారా రెండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఆ వాక్యం గురించి మనం మాట్లాడుతున్నాం బేదార్ ఆ వాక్యం గురించి మీ ఒపీనియన్ అంటే మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు అనేది మనం ఆయన వాక్యము ఆయన ఇంకా ఏం విధిగా మనకు బయలుపరుస్తున్నారని దాని గురించి మనం ఎంతో ఆశతోనే ధ్యానిస్తున్నాం బేదర్ డిస్కషన్ పెట్టినా మన జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలి ప్రభువులు అనేది ఆ తాత్పర్యంతోనే మనం కాబట్టి మీ వక్కి నేను మీరు ఏమనుకున్నాను అంటే నేను చదువుతాను వాక్యం మీరు నేను చెప్తా వాక్యం ఏంటంటే ఫ్రెండ్షన్ కదా మీకు చదివి వినిపిస్తాను దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది మీరు చెప్పండి మీకు తెలుగు రాదు కదా కాబట్టి నేను చదువుతున్నాను మీకు హెల్ప్ చేస్తున్నాను నేను ఇక్కడ ఏముందంటే వేల ఇరవై ఆయన పసకా పండుగ సమయమున ఎరుషులేములో ఉండగా అంటే పసకా పండుగ ప్లేస్లోములు ఉండ అయితే ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిందో తర్వాత ఇరవై నాలుగు వచ్చిన ఏముందంటే అయితే యేసు అందరి హృదయంలో అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశమున చేసుకోని ఆయన మనిషిని అంతర్యములు ఎరిగిన వాడు అని ఈ రెండు అంశాల గురించి డిస్కషన్ దగ్గరు యేసు ప్రభు మనిషి ఆయన వశము వాళ్ళని ఎందుకు చేసుకోలేదు అనేది టాపిక్ బెడర్ ఆయన ఎట్లా ఉంటే ఆయన వర్షం చేసుకుంటాడు అనేది టాపిక్ బెడర్ దాని గురించి మీరు మాట్లాడండి చూసే పసుకా పండుగ అంటే పసుకా పశువు అంటే ఏసు ప్రభే కదా ఆ నీడలో పసుకా పశువు అక్కడ యేసు ప్రభు వచ్చిండు అక్కడ అంతేనా కదా అక్కడ కంటిన్యూ చేయండి పసుకాపదు అంటే ఆ కాలంలో ప్రభుత్వ కనుక అక్కడ వచ్చిండు ప్రభు అసలైన పక్షాపదు యేసు ప్రభే ఉన్నారని వాళ్ళ సత్యాన్ని తెలుసుకోలేకపోయింది వాళ్ళు కానీ ఏసు ప్రభుకు ఒక ప్రవర్తాన్ని గుర్తుపడుతుంది కనుక దేవుడని గుర్తుపడతలేరు ఒక పర్వతాన్ని గుర్తుపడుతున్నారు దేవుడని గుర్తుపడతలేరు కనుక అనేక సూచక్రిలు చేసేవాళ్ళు సూచకిరలు చేస్తాను ఏం చేసిండ్రు ఏసు మీద విశ్వాసం పెట్టిండి కనుక ఈ కాలంలో మీరు సూచకరలు విశ్వాసం పెడతారు కొన్ని జకాల యేస ప్రభు చెప్తాడు ఈ సూచకీరని మీరు నమ్మారు కనుక మీరు నమ్మనే నమ్మరంటారు ఏసుప్రభు కనుక ఏసు ప్రభు పూర్తిగా తెలుసుకోలేరు వాళ్ళు ఈయననే పసుకపదు దేవుడు కనుక ఈయననే వచ్చిన పాపం క్షమిస్తాను ఈయననే నా కోసం కుమారుగా వచ్చినని వాళ్ళు తెలుసుకోలేదు కనుక వాళ్ళు షరీకంగా ఉన్నారు వాళ్ళు మన ఉన్నది షరీకంగా ఉన్నారు ఇంకా ఆత్మీయంగా లేరు కనుక ఆత్మీయంగా లేరంటే దేవునికి పూర్తిగా సమర్పణ లేదు వాళ్ళకు ఏసు ప్రభు శుచేస్తని ఎముతు కనుక ఏసు ప్ర ఒక జపలు చెప్తాడు నన్ను ఎందుకు మిడుస్తున్నాను ఈ రొట్టెల కోసం వెతకలగా అంటారు నేను అంటున్నాను ఏమంటాడు దేవుని వాక్యం కోసం వెతుకుంది ఈ లోకం కోసం కాదు అంటాడు ఎప్పుడు వాళ్ళు ఎదుకుంట్రంటే శిష్యుడు ఆ మెదంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు సరస్వతం గ్రహించు వాళ్ళు అప్పుడు దేవుని సమర్పణ చేసుకుంటారు అప్పుడు దాకా ఏంది వాళ్ళ ఆత్మీ అనేది ఇప్పబడలే అప్పుడు అప్పుడు దాకా వాళ్ళ ఆత్మీ లేదు ఇప్పబడే ఇనకు ఇంటిని కనుక వాళ్ళు గ్రహించలేకపోతున్నారు చూస్తే చూస్తున్న కనుక వాళ్ళు గ్రహించలేదు గ్రహించే మనసు లేదు వాళ్ళకు ఎప్పుడు ఏసు వాళ్ళ మనసులో వచ్చినాడు అప్పుడు యేసు చెప్తాడు ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ ఇంకా మీరు సహించలేరు అంటారు ఎందుకు అంటే వాళ్ళు పసిపిల్లలు ఉన్నారు కనుక ఎప్పుడు మీరు నేను ఆధార్ కార్డు పంపిస్తా అప్పుడే మీరు సత్తానికి సార్ నా ఉన్నాను మీకు చెప్తారని చెప్తాడు యప్రభు అంటే ఏసుప్రభు వస్తేనే ఆ సంపూత అప్పుడు ఎప్పుడు ఏసుప్రభు మూడోది బలి కావాలా ఆ పసుక బాజు ఆ కలవేశ్వరం మన పాపం శాపంకు బలి కావాలా మూడోదిలు ఇవ్వాలా ఆయన ఆదరణ కను అప్పుడే వారి సమర్పణ వచ్చింది అప్పటిదాకా లేదు శిష్యులకు వెళ్ళిన కనుక అప్పుడుదాకా పేదరిపై ఏం చేసిన సమర్పణ లేదు పేదరికి పేదరు ఏమో ఏమో ఎముడిస్తున్నాడు పేతులు చెప్తారు కదా నువ్వు ప్రాణమతకు అవసరం లేదు అది దూరముగా కాంటాడు సాతాన నువ్వు మనసు విషయంలో గ్రహించగలగును దేవుని విషయంలో గ్రహించలేరు అంటే ఏసు ప్రభు మన పేతులు బి శరిగంగా ఉండదు సాతానం పట్టింది అది కనుక ఎప్పుడూ ప్రభు చెప్పిన వాక్యం ఆయనలో ఎప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు పరిశుద్ధాత్మ మేడగలు పొందుకున్నాడు అప్పుడు ప్రభుని తెలుసుకున్నాడు శిల్వా దర్శనం చూసి తెలుసుకొని అప్పుడు వెనుక చూడలే ప్రభుని ఎమ్లించి పూర్తిగా మనసు పూర్తిగా ఇచ్చి ఆయన మరణం కొరకు ఆయన ఏం చేసిన ఎండించుడు అంటే ఒక ఒక చూస్తే పరిశుధాత్మ మనం రావాలా అప్పుడే మనం ఈ వాక్యం మనల్ని దాన్ని గ్రహించగలం దేవుడే ఆక్రహించాలా దేవుడు ఆక్రమించాలి నా నేను నా తండ్రి ఆక్రమించకు మీరు రాలేరు అంటాడు ఎందుకు ఆక్రమించాలంటే అక్కడ చూస్తే ఆక్రమించిన వాళ్ళు గ్రహించలేరు ప్రభు ఆక్రమించినాడు శిష్యులు పిలిచిన కదా నేను మన మీకు మనుషులు పడ్డే జవాలు కానీ సంపూర్ణ ఆయన బలి ఆరాధన మూడోదేసినగా ఆధారకత పరిశుద్ధాంత పనులుగా వాళ్ళు సంపన్నత వచ్చిండ్రు అప్పుడు రాలే వాళ్ళు ఏదో ప్రభు చూసుకుంటారు అంతా ప్రభుత్వం చూసుకుంటారు ఖాళీ పోవాలా చేయాలా ఇప్పుడు ఈ కాలంలో అయింది పాస్తలే చూసుకుంటారు పోయాలా కానుకలిగాల కూర్చొని రావాలా కానుక మళ్ళా నింట నింటికి రాధి జీవించాలా ఆ రోజు శిష్యులు ఎట్లా జీవించారు ఈ కాలం కైస్వర సంఘం ఎట్లా జీవిస్తున్నారు కానీ సమర్పణ ఇప్పుడు వచ్చింది దేవుని ఆత్మ పొందుకున్నాక వాళ్ళ దేవుని సత్యాన్ని గ్రహించేవుడు ఆత్మలే తిప్పినక అది వాళ్ళు ఏం చేసి సమర్పణ అయింది అంటే కొంత కాలం వరకు దేవుడు ఏం చేసినాడు వాళ్ళకు నడిపించి నడిపించి నడిపించి అప్పుడు మేడకును కూర్చినాం కావాలి ఆత్మ నేర్పి ఈయననే క్రీస్తును ఈయననే దేవుడని అప్పుడు తెలుసుకుంటూ వాళ్ళు దేవుడు ఎన్మించి మరణంకు బి వెనుక తిరిగిపోలే ఇది నేను గ్రహిస్తున్నాను దేవుడు చిన్న వాక్యం తెచ్చుకోరీ మచ్ ఆయన పస్కా పండుగ సమయమున ఎరుసలేములో ఉండగా ఆ పండుగలు అనేకులు ఆయన చేసిన సూచక్రియను చూచి ఆయన నామం ముందు విశ్వసించి విశ్వాసం మన బ్రదర్ చెప్పినట్టు పస్కా పండుగ అంటే దేవునికే కదా నిదర్శనం కానీ దేవుని గుర్తించట్లేదు కానీ వీళ్ళు దేవుడు చేసే కార్యాలు కావాలనుకుంటున్నారు అంటే వీళ్ళు ఆత్మీయ ఇంకా తెరవబడలేదు దేవుడు వద్దు కానీ వాళ్ళకైతే దేవుడు చేసే కార్యాలు అభివృద్ధి అన్ని కావాలనుకుంటున్నారు కాబట్టి కింద మనం చూస్తే అయితే ఏస్త అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తను వశం చేసుకోనలేదు అందరిని ఎరిగినవాడు ఈ రోజు మనం అనుకుంటాం నేను క్రైస్తవ అని చెప్పానని ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా మనం దూషిస్తూ ఉంటాం నాకు దేవుడు ఏం చేసిండో ఏంది అని చెప్పాను అలా కాకుండా మనం ఎప్పుడు విరిగి నలిగిన హృదయంతో ప్రభువ నాకు ఇది ప్రభు మనం విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు ఆయన మనకి ఎందుకంటే మనకు సమస్త హృదయం ఆయనకి ఎరిగి ఉండదు కదా మనము వేషధారుల వల్ల ఉండకూడదు కదా మనము క్రిస్టియన్ ఇప్పుడు మనము పేరు క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కానీ మనము ఆయన క్రియలు చూస్తున్నాం కానీ ఆయన మన కోసం ఏం చేసిండీ మనం గ్రహించలేకపోతున్నాం అంటే పసుక పండుగంటే క్రీస్తుకు సాధిస్తాం కాబట్టి ఆయన చే ఆయన చేసినే వాళ్ళు అనుకుంటారు కానీ అసలు ఆయన్ని ఆయన హృదయాన్ని ఆయన మనస్తత్వాన్ని ఆయన ఏం చేసిండని గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఆయన అందరు హృదయం వాడు కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఈ వశం చేసుకోలేకపోయినంటే వాళ్ళ ఉన్న పాపని అలాగే తప్పుల్ని గర్వాలని వాళ్ళు మా మార్మస్ పొంది అవి ఒప్పుకోవటం కాబట్టి వాళ్ళను ఎందుకంటే దేవుడికి అడ్డొస్తుంది కదా దేవుడు పరిశుద్ధుడు కదా కాబట్టి మనం వాళ్ళ ఒప్పుకున్నప్పుడు అంటే మన హృదయంలో మనం తగ్గించుకొని ఉన్నప్పుడు మనము దేవుడికి సమస్తం సాధ్యం కదా ఏ సమయంలో ఏం చేయాలో అదని తెలుసు వారు వశం చేసుకొని లేదు వశం చేసుకోలేదంటే నువ్వు తగ్గించుకోలేదు కాబట్టే కదా అంటే తగ్గించుకొని ఉంటే నీ పాపాలు నువ్వు ఒప్పుకొని ఉంటే దేవుడు నీ వశం అయ్యే ఎందుకంటే నీ పాపాలు క్షమించడానికే కదా ఈయన్ని ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో నీ కోసం గాయాలు శాపాలు పాపాలు అన్ని నీ మీద వేసుకున్నాడు కానీ నువ్వు అది గ్రహించలేకపోతున్నావు కదా అందుకని ఎంత చేసినా కానీ నువ్వు ఆ క్రియలు చూస్తున్నా అసలు ఆయన హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఎంతసేపటికి మన పాపం జీవితంలోనే జీవిస్తున్నాం కాబట్టి అంటే దేవుడు ఎంత చేసినా కానీ మనము ఏం చేసిండు ఏంది అని చెప్పని అంటున్నాం గర్వంతో ఉంటున్నాం ఏం చేసిండు నాకు అని చెప్పను పొందుకున్నవి మర్చిపోతున్నాం ఏం చేసిండు అంటున్నాం ఆయన కానీ దేవుడు మన దగ్గర నుండి ఏంటంటే విరిగి హృదయం కాబట్టి మనం విరిగి హృదయం ఎప్పుడైతే తగ్గించుకొని మనం జీవిస్తామో ఆయన ఎందు ఉంటామో అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తా హెచ్చేస్తాడు అందుకే అయితే ఏ అయితే అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వర్షం చేసుకొనలేదు అయితే మనుషులు అంతర్యమని ఎరిగిన వాడు మనము అనుకుంటా ఉంటాం మన తలంపులు మన ఆలోచనలు ఎందుకంటే ఎదుటి వారికి తెలియదు కదా అవి బహు భయంకరంగా ఉంటాయి మన ఆలోచనలు మన తలంపులు ఇవన్నీ మనకి తెలుసు బహుభయంకరంగా ఉంటాయి కానీ పక్కన వాళ్ళకి ఏమి మనం పరిశుద్ధంగా ఉన్నాం మనం రక్షణ తీసుకొని ఉన్నాం మన సేవలు వాడబడుతున్నాం అని చెప్పని అని దేవుని స్థుతిస్తున్నట్టు మనం జీవిస్తున్నాం అంటే పాపంగా జీవి జీవిస్తున్నాం మనం జీవిస్తున్నట్టు నటిస్తున్నాం అంటే దేవుడు దగ్గర జీవించట్లేదు కాబట్టి మనము ఆయన మన అంతర్యాలన్నీ అరిగిన నీ ఆలోచనల్ని తలంపులు వీళ్ళకి తలపవచ్చు కానీ సమస్తం దేవుడికి తెలుసు కాబట్టి నీ నీ గర్వం అహంకారాలు నీ పాప జీవితం సమస్తం ఆయన ఎరిగినవాడు అవన్నీ నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ దగ్గర ఖచ్చితంగా వస్తాడు రోగుల కోసమే ఈ లోకానికి వచ్చింది కానీ ఆయన బాగు చే కోసం కాదు కదా వచ్చింది కాబట్టి ఆయన నీ అంతర్యం మొత్తం ఎరిగిన వాడు కదా నీకు ఆయన దగ్గర కావట్లేదు కాబట్టి నీ అంతర్యంలో ఉన్న ప్రతి ఒక్క పాపని శాప ప్రతి క్రియల్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఎందుకంటే దేవుడికి విరిగి నలిగే హృదయమే ఇష్టం కాబట్టి మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన వసం అవుతాడు చిన్నవాకి దేవుడు జీవించిన గాక నాకు ఇది అర్థమైంది ప్రజ మాధురి సిస్టర్ మనం వివాహన్ రెండో రెండో అధ్యాయము ఇరవై మూడు ఈ వచనాలను మనం ధ్యానిస్తున్నాం అందరూ ఒక్కొక్క రీతిగా చెప్తా ఉన్నారు దేవుని నడిపింపది ఒక్కో రొక్కో రీతిగా దాంట్లో ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటున్నాం ఒక్కొక్కరి ద్వారా నాకేమనిపిస్తుందంటే ఆయన పసకా సమయంలో ఎరిశలేము ఉండగా అంటే పండుగ పస్కా పండుగ అంటే మనం చూస్తే ఫీస్ట్ అంటే విందు విందు దినం అది పస్కా పండుగ పస్కా పండుగ మనం నిర్గమ చూస్తే అక్కడ ఆయన చేయబడింది ఏంటంటే పశువుని బలి ఇవ్వాలా వాళ్ళ పాపముల నిమిత్తము ఆ మాంసం మొత్తం వాళ్ళు తినాలా దాని శరీరాన్ని మొత్తం తినాలా దాని రక్తాన్ని వాళ్ళు కాల్చాలా అంటే అది ఏంటంటే వాళ్ళ యొక్క అది ఆ పండుగ ఎందుకు ఆచరించాలి అంటే పాత నిబంధన ప్రకారం పవిత్రత కొరకు పరిశుద్ధత కొరకు అంటే ఒక పశువుని బలించటం నూతన నిబంధనలో ఆ పస్కా ఆ పస్కా బలి మన ప్రభు అయింది కాబట్టి ఆ బలు అన్నీ ఇంకా అవసరం లేదా ఒకసారి బలి వల్ల మనం ఆయన శాశ్వత కాలం ఆయన రక్షణ మనకు వస్తుంది కానీ పాత్ర ఆ రీతిగా లేదు కాబట్టి ఆ పస్కా బలుని వాళ్ళు పరిశుద్ధత కోసం వాళ్ళు పండుగ చేసుకుంటారు కానీ అది ఇంగ్లీష్ లో చూస్తే ఏమనుందంటే ఇన్ ద ఫీస్ట్ డే అని ఫీస్ట్ డే అంటే మనం ఫీస్ట్ అని ఎప్పుడు అంటామంటే ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ కళ్ళ ముందు పెట్టుకొని ఫీస్ట్ అంటాం కదా మనం మన తెలుగులో దాని పదం తెలియదు కానీ అంటే ఒక పెద్ద విందు అనమాట అంటే అది ఆ దినము ఎందుకు చేయబడింది ఆ దినము ఎందుకు ఉంది అనేది వాళ్ళు మర్చిపోయి విందులాగా దాన్ని చేసేసుకున్నారు అనమాట నాకు అర్థమైంది అయితే ఫీస్ట్ డే అంటే వాళ్ళు ఒక విందు దినం మారిపోయింది ఆ పరిశుద్ధత దినం కాస్త ఏదైతే వాళ్ళు వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలనో వాళ్ళ పాపాలు విడిచిపెట్టాలనో ఏదైతే వాళ్ళు వాళ్ళ హృదయం నుంచి రావాలనో ఆ ఏదైతే వాళ్ళు చేసిన తప్పులన్నింటి నుంచి ప్రభుదో ఒప్పుకొని అది విడిచిపెట్టి ఆ బలి ఇస్తారు కదా ఆ బలి ఇవ్వాలను వాళ్ళు అట్లా కాకుండా ఆ బలిని ఏం చేసుకున్నారంటే ఫీస్ట్ గా మార్చేసుకున్నారు అంటే దాన్ని మాంసం తినే రోజుగా వాళ్ళు మార్చేసుకున్నారు కదా అదే రీతిగా ఈ రోజు కూడా ఉన్నారు అది ఈ రోజు కూడా మనం ప్రతి ఆదివారము పెట్టుకున్నాం వెళ్ళే సంఘాలకి వెళ్ళేది ప్రార్థనలు చేసేది కానీ అది ఏ రీతిగా అయిపోయిందంటే అంటే మన సైడ్ కాదు కానీ చాలా చోట్ల ఇది జరుగుతుంది ఏం జరుగుతుందంటే అది ఆదివారం అంటే అదొక నాన్ వెజ్ ఫీస్ట్ డే లాగా అయిపోయింది నాన్ వెజ్ ఫీస్ట్ డే లాగా అయిపోయింది ఏదో నా మాత్రానికి వస్తారు కుండలు కుండలు వండుకుంటారు తినేస్తారు అనమాట మేమైనా కూడా అట్లే ఉండేటోళ్ళు మేము మేము కూడా అట్లే ఉంటాం మేము వండుకుంటాం ఇప్పుడు కూడా కానీ కానీ ఆ రోజు వాళ్ళు ఎందుకు ఎందు నిమిత్తం సంఘానికి వెళ్తున్నారు ఎందు నిమిత్తం చర్చకు వెళ్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోరు ఏదో ఇప్పుడు ఇక్కడ తర్వాత మనం చూస్తే ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామందు విశ్వాసం ఉంచరి అన్నాడు అంటే ఆ రోజు అనేక ఆయన సూచక క్రియలు చూస్తున్నారు అంటే ఎందు నిమిత్తం ఎట్లా వాళ్ళు విశ్వాసం పెట్టినరంటే సూచక క్రియలు ఈ సూచక క్రియలే వాళ్ళు ఏం చేయాల వాళ్ళు మాత్రము వాళ్ళ పాపాలు ఒప్పుకోరు ఏదైతే ప్రభు పస్కా దినాన్ని ఇచ్చిండో ఆ పాపాలు ఒప్పుకోవడానికి ఆ బలిని ఇవ్వడానికి ఇచ్చిండో దాన్నేమో దాన్ని నాన్ వెజ్ ఫీస్ట్ డే లాగా దాన్ని మార్చేసుకొని అండ్ విందు విందు విందు భోజనం లాగా అనమాట అది పాపం కాదు అది ఆ దాన్ని బలిచ్చుకొని దాన్ని ఆనందంగా తినేదానికి అయిపోయిందనమాట మన పాపాలని దేవుడు తను తినమన్నది కూడా ఎందుకు తినమన్నాడంటే ఆ పస్కా పశువుని నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు దాన్ని వధించారు అంటే దాని ప్రాణాన్ని తీసేశారు ఆ ప్రాణాన్ని వీళ్ళు తింటున్నారు వీళ్ళు వీళ్ళ పాపాల నిమిత్తము ఆ పశువుని బలిచ్చి ఆ పశువు యొక్క ప్రాణాన్ని వీళ్ళు తింటున్నారు వీళ్ళు దాన్ని తింటున్నారు అంటే వాళ్ళు దాన్ని గుర్తు పెట్టుకోవాల అయ్యో ఇది నా నిమిత్తమే కదా చనిపోయింది ఇది నా నిమిత్తమే వధించబడింది దీని ప్రాణం ఈరోజు పోయింది నా వల్లనే అని చెప్పి గుర్తెరితే అది మనం తినడానికి కూడా కష్టంగా ఉంటుంది ఎంతో బాధకరం అనిపిస్తుంది దుఃఖకరం అనిపిస్తుంది అయ్యో ఇది ఎందుకు ఈ పరిస్థితికి నేను వచ్చినాను నేను పాపం చేయకుండా ఉంటే సరిపోయేది కదా ఇంత బాధ నాకు ఉండేది కాదు కదా అని ఒక రావాల కానీ అది లేదు ఆ వధించు ఎందుకు వధిస్తున్నారంటే ఫీస్ట్ డే ఇందు ఫీస్ట్ డే అని రాసిందంటే ఒక విందు భోజనం లాగా మార్చేసుకున్నారు ఆ యొక్క పవిత్రమైన దినాన్ని ఆ యొక్క దినాన్ని వాళ్ళు విందు భోజనంగా మార్చేసుకున్నారు వీళ్ళకి ఏం కావాలంటే ఆ దినాలు గుర్తుండవు ఏం గుర్తుండ సూచక క్రియలు మాత్రమే కావాల సూచక క్రియలు కావాలి వీళ్ళు ఫీస్ట్ డేగా దాన్ని మార్చేసుకున్నప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఏ రీతిగా ఉంటది వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ నడవడిక కానీ ఏ రీతిగా ఉంటది భయంకరంగానే ఉంటది హృదయం ఒక మంచిగా ఉండదు హృదయంలో ఏవేవో తలంపులు చెడ్డ తలంపులు కోపం అసూయ కల అన్ని ఉంటాయి కలహాలు అన్ని ఉంటాయి కానీ ఇప్పుడు ప్రభు వీళ్ళు ప్రభు ఏం చేస్తున్నాడు సూచక క్రియలు అప్పుడు వాళ్ళు నమ్ము నమ్ము విశ్వాసం ఉంచుతున్నారు ఎందుకు విశ్వాసం ఉంచారంటే వాళ్ళకు కూడా ఏదో ఉంది వాళ్ళ హృదయం కావాల్సింది ప్రభు నుంచి చేపించుకోవాల్సింది అయ్యో ఈయనన్నీ చేస్తున్నాడు ఈయనన్నీ చేసేస్తున్నాడు కాబట్టి మనం కూడా వెళ్తే మనకు కూడా చేస్తాడని చెప్పి నమ్మకం తప్ప ఆ దినమేంది అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు గ్రహించలేకుండా వాళ్ళు ఈ లోకంలో ఈ శరీరం ఈ శరీరాన్ని ఈ దాన్ని తృప్తి పరచాలని చెప్పేసి వాళ్ళ ఆశలు ఏమో ఉంటాయి ఆ ఆశలు నెరవేర్చుకోవడానికి ఆయన మహత్కార్యాలు చేస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తున్నాడు అంటే వీళ్ళ హృదయం సరిగా లేదు వాళ్ళు సరైన నడవడికల్లో వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ లోకంలో ఉండే కావాల ప్రభువు కూడా ఆ తర్వాత ఏమంటున్నాడు అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు ఎవరు ప్రభువు వారి వశం చేసుకొనలేదు వశము చేసుకోవడం అంటే ఇప్పుడు మన భాషలో చూసుకుంటే ఇప్పుడు రవి బ్రదర్ నా వశంలో ఉన్నాడు అని నేను అంటాను అంటే రవి బ్రదర్ నేను ఏం చెప్తా చేస్తాడు ఏ పని చెప్తా చేస్తాడు అటు ఇటు బొమ్మంటే పోతాడు కింద కింద పడతాడు లేమంటే లేస్తాడు ఇది ఇది నా వశంలో ఉన్నట్టు అంటే నేను ఏ పని చెప్తే అది ఆయన చెయ్యాలంతే అది నా వశంలో ఉన్నాడు కాబట్టి ఆయన నేను ఏ పని చెప్తే ఆ పని చెయ్యాల ఎందుకంటే అతనికి ఏం తెలియదు కాబట్టి ప్రభు వాళ్ళ వశం చేసుకోలేదు అంటే వాళ్ళు ఏవేవో కోరికలతో వచ్చినారు ఏవేవో వాటు ఏవేవో ఆశించే ప్రభు దగ్గరికి వస్తే ఇప్పుడు వాళ్ళ మాటల్లా ప్రభు విని వాళ్ళకన్నీ చేశాడనుకో అంటే ప్రభు వారి వశం అయినట్టే కదా కానీ ప్రభు వార వశం చేసుకోలేదు వాళ్ళు చెప్పినల్లా వినలేదు వాళ్ళు చెప్పినల్లా చేయలేదు సూచన ఆయన చేశాడు కానీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ కోసం నాకు అర్థమైంది అక్కడ జరిగిన సూచక ఎవరైతే అర్హులు ఉంటారో ఎవరైతే నిజంగా హృదయ శుద్ధి గలవారై ఉంటారో ఎవరైతే నిజంగా అక్కర కులది వచ్చి ఉంటారో వాళ్ళ కొరకు దేవుడు సూచక క్రియలు చేశారు ఈ రోజు జారిపోయి ఇంకొక ఏదన్నా జారిపోయి ఒక చెట్టు దగ్గర ఏదన్నా ఒక మన ఈ లోకరైతే చూస్తే ఒక చెట్టు దగ్గరకు పోయి ఏదో తాజెత్తలు కడితే ఏదో ఒక చిన్న ఎవరికో ఒకరికి జారిపోయి జాగపాట్ తగిలింది అనుకోండి ఇంకా అతను పబ్లిసిటీ చేస్తాడు కదా భయంకరమైన పబ్లిసిటీ పలానా చెట్టు దగ్గరికి వెళ్ళిన తాయెత్తు కడితే నాకు నాకు ఇంత జాగ్రపాటి తగిలింది అని చెప్పేసి ఇంకా దాన్ని అందరి మెదడులో రుద్ధేస్తారు వెయ్యి మంది వస్తే అందులో ఎవరో పది మంది తగుతుంది ఆ పది మంది పబ్లిసిటీ మీద మిగతా వాళ్ళ నడవదు కదా ఇది కూడా అట్లనే జరిగింది ఎవరైతే దేవుడు నిజంగా సూచక్రియలు చేసింది ఎవరైతే నిజంగా అవసరం ఉన్నోళ్ళు వాళ్ళకే సూచక్రియలు చేశాడు కానీ అందరూ వచ్చి అనేకులు ఆయన నమ్మకం మీద విశ్వాసం ఉంచారు ఎందుకంటే ఆయన సూచక్రియలు చేస్తున్నాడు కానీ ప్రభు వాళ్ళ వశం అవ్వలేదు వాళ్ళ వశం చేసుకోలేకపోయినారు ప్రభు వాళ్ళ వశం అయితే ఏమవుతుందంటే వాళ్ళు ఏది కోరుకుంటే అది అవుతుంది జరుగుతుంది నా వశం ఎవరు నేను ఏం చెప్తే వాళ్ళు చేస్తారు చేయాలి కూడా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తెలియదు కదా వాళ్ళు నా వశంలో ఉన్నారు కాబట్టి ప్రభు వారి వశం అయితే వారు ఏ పాపడినా ఏది దడిగినా అంటే వాళ్ళు ఏ పాపపు తలంపులు హృదయంలో పెట్టుకొని ఎటువంటి చెడు అలవాట్లు పెట్టుకొని చెడు ఆలోచనలు పెట్టుకొని వచ్చి పక్కన నాశనం చేయాలని వచ్చి అట్లా కూడా వచ్చి ఉంటారు కానీ ప్రభు వాళ్ళ వర్షం అవ్వలేదు వాళ్ళ హృదయాల్లో ఉన్నవి ఆయన తెలి నెరవేర్చలేదు ఆయన వాళ్ళ వర్షం కాబట్టి గనుక ప్రజ చూస్తే గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఏనక్కర్లేదు ఆయన మనిషిని అంత ఇరవై లాస్ట్ లో ఆయన మనిషిని అంతరి వాడు దేవుడు ఆయన మొత్తం మన హృదయంలో ఏముందో మొత్తం తెలుసు ఆయనకి ఆయనకి ఎవరు సపరేట్ గా పోయి చెప్పక్కర్లేదు ఎవరు సాక్ష్యం అక్కర్లే మనుషుని గురించి ఎందుకంటే మనుషు స్వభావం ఏ రీతిగా ఉంటుందో మనుషులు ఏ రీతిగా ఉంటారో వాళ్ళ మైండ్ వాళ్ళ మెదడులు ఏ రీతిగా ఉంటాయో ఆయనకు తెలుసు విరిగి హృదయం ఏదో తెలుసు గర్వం హృదయం ఏదో తెలుసు మోసపుచ్చే హృదయం ఏదో తెలుసు బురిడి మోసపుచ్చే మాటలే అంటారులే అవన్నీ ఆయనకి తెలుసు ఎవరినైతే బాధపరిచే హృదయం ఆయనకి తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఆయన వారి వశం అవ్వలేదు కాబట్టి ఎప్పుడు ఆయన వశం అవుతాడు ఎప్పుడు ఆయన సూచక్రియలు చేస్తాడంటే పరిశుద్ధత హృదయం కలిగిన వారితోనే నిజమైన అక్కర నిజమైన అక్కడ ఉంటేనే నువ్వు ఏదో నా ఇష్టం వచ్చినట్టు అక్కడ కూడా వాళ్ళు పస్కా పండుగ ఫీస్ట్ డే అని ఉంది డే అంటే వాళ్ళు విందు దినం అది నువ్వు ఇష్టం వచ్చినట్టు విందులు నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా ఇష్టం వచ్చినట్టు ఆ దినం అది పట్టించుకోకుండా నువ్వు ఓన్లీ ఆదివారాలు చర్చిలు ఎవరినో విమర్శించడం కాదు కానీ జనంలో అయితే ఈరోజు ఆ నేను ఎంతో చూశాను కాబట్టి చెప్తున్నాను నువ్వు సండే వచ్చిందంటే నువ్వు వండుకునే దినం అది వండుకుంటావు తింటావు మంచి కడుపు నిండా తింటావు పోతావు చర్చికి పోతావు ఏదో నన్ను పాటలు పాడి ఆయన ఏదో చెప్తే ఈయనొస్తావు ఎందుకు నువ్వు ఈ ప్రయాసంతా పడుతున్నావు అంటే నీవు ఏదో ఆశించి ఆయన పోతున్నారు కానీ అవన్నీ ఆయన ఆయన నీ వశం కాడు ఎప్పుడు నీ వశం అవుతాడు అంటే నువ్వు నిజంగా విరిగి మలిగిన విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాప హృదయం కలిగి హృదయాల వారా ఆయన మన వశం అవుతాడు ఆయన ఇప్పుడు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయం తోటి ఏమవుతారు ఏం ఏమడుగుతారు వాళ్ళు ప్రభావాన్ని పాపంలో ఉన్నాను ప్రభా నన్ను క్షమించంటే ఆయన వారి మోసం వశం అవుతాడు అది నెరవేరుస్తాడు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఆ పాపం నుంచి వాళ్ళు విడిపిస్తాడు నిజంగా వాళ్ళ కష్టాల్లో కూడా బాధల్లో కూడా భరించలేని బాధల్లో కూడా వెళ్తున్నారేమో దేవుడి మీద నిజంగా విశ్వాసం పెట్టలేము వాళ్ళ అర్హులేము ఖచ్చితంగా దేవుడు వారు కానీ తింటా పాత ఈ లోకీష ఆశల కొరకు ఈ లోకం వాటి కోసం ఈ లోకం ఓళ్ళి సేత క్రియలే కావాలకి ఇంకా ఏం చెప్పి పోయేటోళ్ళకి ఆయన ఎప్పుడు వశం కాడు ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ వాక్కులు వాళ్ళ హృదయంతరాంగాలు ఎప్పటికీ నెరవేర్చడు కాబట్టి పరిశుద్ధత హృదయం కలిగిన వారమై ఉండాల మనం ఎల్లప్పుడూ మన హృదయం ఎట్లా ఉందనేది ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూనే ఉండాలా ఆయన మన వశంలో ఉన్నడా మనం మనం ఆయన మనం మాట్లాడితే ఆయన పని చేస్తున్నాం లేదా అనేది మనం ఎల్లప్పుడూ పరీక్షించుకొని ముందుకు పోవాలా ఎటువంటి పాపపు హృదయాలు మాపపు ఆలోచనలు పాపపు తల్లంపులకు అప్పవాలు కార్యాలకి మనం చోటు ఇవ్వకూడదు చోటు ఇవ్వకూడదు ఏ ఆయన ఆయన పసకా పండగ అన్నాడు కాబట్టి ఆ రోజు మన పాపాలు ఉంటే ఒప్పేసుకోవాలి మనం బలంలో బంధుకునేటప్పుడైనా కానీ ఏదో తింటున్నాం అనేది కాకుండా ఏదో పెడుతున్నారని కాకుండా దాన్ని పరిశీలించి మనం తీసుకోవాలి ఎందుకంటే అది తీసుకునేటప్పుడు మనకు ఆ క్షణం గుర్తు రావాలి అయ్యో ఇది నేను ఎందుకు ఈరోజు తింటున్నానంటే ప్రభు నా కొరకు ఆ రోజు చనిపోయినాడు ఆయన ఎంతో భయంకరంగా దెబ్బలు తిన్నాడు ఆయన ఎంతో గొప్ప దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు గొప్ప దేవుడు ఒక చిన్న ఒక మామూలు మనిషిగా వచ్చేసి ఆ రీతి దెబ్బలు తింటున్నాడు అంటే మనుషులు ఆయన సృష్టించబడి వాళ్ళ చేత అంటే అని ఎంతగా తగ్గించుకొని ఎంతగా మన కొరకాని ఎంత ప్రేమ ఉంటే కానీ ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తు మన లోకానుసారంగా వెయ్యి కోట్ల ఆస్తున్నాడు బిడ్డ కోసం ఆస్తంతా వదిలేసుకొని వచ్చేసి నేల మీద బురదలోకి వచ్చిండనుకోండి అది అది ఎంత తగ్గించుకున్నట్టు ఆయన ఎక్కడో ప్యాలెసుల్లో ఎక్కడెక్కడో ఉండేటోడు భయంకరమైన ఎంతో మంది సేవకుల మధ్యలో ఎంతో లగ్జరీగా జీవించేవాడు బురదలో వచ్చి పనిచేస్తున్నాడు ఆయన బిడ్డ కోసం అంటే ఆలోచించండి ఆయన ఎంత ప్రేమించినాడో మనల్ని కాబట్టి ఆ యొక్క హృదయం మనకు ఉండాలి ఏదోది వాళ్ళు వాళ్ళకి ఏమైందంటే ఆ పసుకా దినం కాస్త ఫీస్ట్ డేగా మారిపోయింది ఆ బ ఆ పశువు ఎందుకు బలిస్తున్నారో తెలియదు కానీ దాన్ని తినటానికి మాత్రమే దినాన్ని ఆచరిస్తున్నట్టు వారిగా కనిపిస్తున్నారు అది కానీ తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఉంది ఇన్ ద ఫీస్ట్ డే అని కాబట్టి మన హృదయం ఎప్పుడు పరీక్షించుకొని ఉంటేనే ప్రభువు మన వశంలో ఉంటాడు మన మనం అడిగిన నెరవేరుస్తాడు అది మన సేవలైనా కానీ మన ఇంట్లో అయినా కానీ ఏదైనా కానీ ఆయన వర్షంలో మన హృదయ శుద్ధి గలవారమై ఉంటేనే మన పట్ల కార్యాలు జరుగుతాయి ప్రభు మనతో ఉంటాడు కాబట్టి మనం ఆ రీతిగా జీవించాల ఈ దేవుడి చిన్న వాక్యాన్ని జీవించను కనుక ఆ మెయిన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఇక్కడ మనం చూస్తున్న వాక్య ప్రార్థన చేసుకుందాం సూత్రం ప్రభా పరిశుద్ధరావు గొప్ప దేవనా తండ్రి మీ వాక్యం గమనిస్తాను కాబట్టి ప్రభావ మీరు మాకు సహాయకులు నడిపించండి నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి మీ వాక్యమైన శక్తిని అర్థం చేసుకొని ప్రభావ దాన్ని ప్రకటించలాగా మీరే మాకు సహాయకులు నడిపించి మా హృదయంలో మీరు మీరు తల్లి మాత్రం మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆమెయ ఇక్కడ యవహల శివార్త రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై మనం చూసుకోండి ఇప్పుడు పరిశుద్ధరావు గారు చెప్పిన ప్రకారంగా పసుకా పండుగ గురించి మొట్టమొదట అక్కడ జరుగుతుంది కాబట్టి పసుకా పండుగ అంటే మనకు తెలుసు పాత నిబంధన కాలంలో పసుకా పండగ దేనికి సాదృశ్యం ఉన్నప్పుడు యేసు ప్రభుకే సాదృశ్యం ఆత్మీయ ఉహమనే రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు పసుకా పండుగ ఎందుకు చేశారంటే ఎవరన్నా పాపం చేసిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పాపముల కొరకు ఆ బలిపోను అర్పించేటోళ్ళు ఎందుకు వాళ్ళంతా వాళ్ళ చేతులన్నీ తీసుకెళ్లి ఆ బలిపో మీద పెట్టినప్పుడు వాళ్ళ పాపాలకు పరీక్షితం జరిగిందని అదొక నమ్మకం వాళ్ళకి ఒక విధానం ఎందుకంటే మోస ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు అక్కడ చేసిండ్రు కానీ అది పాపాల కప్పుకూచ్చిందే కానీ సంపూర్ణగా పాపం తీసివేయలేదు ఆ బలిపశు కాబట్టి అందుకు మెస్సే రావాల్సి వచ్చింది అనేది ప్రవక్తల గ్రంథాల అన్ని వాళ్ళు చూస్తారు కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏస్ప్రవే బలి పశువు మనకొరకు అర్పింపబడినాడు సిల్వలు అనేది ఒక ఆత్మీయ సత్యం కానీ అక్కడ శాస్త్రులు ఉన్నారు పరిచయలు ఉన్నారు యేసు ప్రభు చెప్తుంటారు ఎన్నో ఉపమానాలు ఆయన చెప్పిండు ఎన్నో లేఖనాలు చూపించినా గాని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఎందుకు వాళ్ళు అంత యాజక ధర్మం చేసేవాళ్ళు పాక నిబంధన వాళ్ళంతా యాజకత్వం చేసిన వాళ్ళు కదా పల్లి ఎందుకు అర్పింపబడింది అని వాళ్ళకి అర్థం కావాలా కానీ వాళ్ళకు అర్థం కాలేదు అది కానీ ఏసు ప్రభు ఆయన ఆయన పుట్టిన తర్వాత ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన ఎన్నో లేఖనాలు చూపించింది ఎన్నో లేఖనాలు చూపించింది కానీ అన్ని లేఖనాలు వాళ్ళు చూపించినా కానీ ఎవరు కూడా ఆయన ఆయన వాక్యాన్ని స్వీకరించినట్టు తన స్వకీలే తను అంగీకరించలేదు తన స్వకీలే తను అంగీకరించలేదు ఎందుకంటే వాళ్ళు ఆయనను తృకరించినారు ఎందుకన్నప్పుడు ఒక విషయం ఏంటంటే గుడ్డితనం అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే గుడ్డితనం ఆ గుడ్డితనం వల్ల వాళ్ళు దేవుని గుర్తించలేకపోయినారు ఆయనే దేవుడు అనేది గుర్తించలేకపోయినారు ఎందుకంటే వాళ్ళంతా శాస్త్రులు పరిచయలు ధర్మదేశ ఉపదేశకులంతా వాళ్ళు చెప్తే ఇస్రాయల్ ప్రజలు ఎన్ని పోయేటోళ్ళు ఆ కాలంలో కానీ ఇషయ ప్రవర్తంలో తానే ఒక సూచన నేను చూపిస్తానని మనం చూస్తాం ఏడాది పద్నాలుగు వచనంలో సైనిక గర్భై కుమార్ని కను అనే ఒక వాక్యము యహోవనే ఒక సూచన నేను చూపుకున్నప్పుడు యహోవ దేవుడే యేసు ప్రభు అనేది వాళ్ళు గ్రహించలేకపోయినారు ఆయనే మెస్సయ్య ఆయనే దేవుడు అని వాళ్ళు గ్రహించలేకపోయినారు చూడండి వాళ్ళ మధ్యలో ఎన్నో సూచకలు చేసిన ఒక దశలో వాళ్ళు అడిగి ఏ సూచిక మీరు చూపిస్తాం అని అడిగినారు శిష్యు అక్కడ యాచకులు అడిగితే యోనానికి ఇచ్చిన సూచిక తప్ప ఏ సూచిక మీకు అనుగ్రహించబడదన్నప్పుడు అప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ హృదయం తెరవబడ్డాయి ఎందుకు అన్నప్పుడు ఆయన ఎన్నో సందర్భాల్లో ఎన్నో వాక్యాల్లో ఎన్నో వేద ఆయన ఆయన బోధించే విధానంలో కూడా ప్రతిదీ ఆయన లేఖనం తీసుకుని ప్రకటించు కానీ లేఖనం లేక ఎక్కడ ఏం చెప్పలేన ఎందుకంటే ఇది బైబిల్లో ఇది చాలా విధానం ఆత్మీయ సత్యం ఏంటంటే ఆయన ఏను బోధించినా కానీ ప్రవక్తుల గ్రంథాలు ఆధారం చేసుకొని మాట్లాడింది కానీ ఎక్కడ కూడా ఆయన మా ఇక్కడ కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆ మాట్లాడికిచ్చింది ఎవరు ఆయనే కదా ఆయన ఆత్మనే వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయనే వాటిని తిరిగి జ్ఞాపకం చేస్తున్నా కానీ వాళ్ళు వినలే కానీ ఆయన ఎన్నో కార్యాలు చేసిందో కానీ ఒక పని కొరకు దేవుడు ఇచ్చింది లోకంలో పాపంలో నుంచి మనుషుల్ని వేదల కల్పించడానికి నేనే బలిగా అర్పించబడాలా కాబట్టి గొర్రెల రక్తం ద్వారా కోరెల రక్తం పాపం పోదు కాబట్టి నేనే నా నా నా నేనే బలిగా అర్పింపబడతా నా బిడ్డల కొరక అని ఆయన తిరిగి వచ్చిండు అందుకే ఏసు బాబు అంటాడు నేనే ఆయననని అని అంటాడు అక్కడ నేనే ఆయన ఆయన మీరు నేనే ఆయనను అని అక్కడ అంటే అయాం అని ఉంది అంటే నేనే ఆయన అంటే ఆయనే యహోవనే నేను మీరు ఏ దేవునైతే మీరు పూజిస్తున్నారో ఆయనే నేను అని ఎన్నో సందర్భాలు చెప్పినా కానీ వాళ్ళు వినలేదు చూడండి యాజకులు సైతం వాళ్ళు వినలేదు సూర్చక్రియలు అడుగుతున్నాడు ఎన్నో సూచిక అడుగుతుంది ఏమైనా అర్థించే సూచిక తప్ప ఏ సూచికలు ఎవరన్నారు కానీ అక్కడ మనం చూస్తే ఆయన మరణించ మరణించే టైంలో కూడా ఆయన మరణించే టైంలో కూడా చెరువు మీద చివరి లోకత్స ఇరవై మూడో దేవుడు మనం చూస్తే ఆయన మరణించే టైం కూడా ఆ లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొల్చున్నాను అని ఆ వేసి ఒక జ్ఞాపకం చేస్తారు అక్కడ అక్కడ రాయబడి అక్కడ అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ యాజకులు ఉన్నారు శిష్యులు ఉన్నారు ఇంకా జనసము చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు యాజిక ఆయన సెలవు మీద చనిపోకుండా అక్కడ ఉన్నారు వాళ్ళంతా కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు అది గ్రహించలేదు అన్నప్పుడు ఇక్కడ యోహన్ శు వార్తలో మూడో అధ్యాయం చూస్తే మనము ఆ మోసే అడవిలో ఆ మోసే సర్పాన్ని ఎట్లా ఎట్టిందో ఆ రీతిగా మంచి కుమారు ఎత్త పడతాడు ఎత్తబడినప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళందరినీ ఆకర్షించుకుంటాను ఆకర్షించుకోవడం అంటే ఒక విధంగా వసి అది ఎంతవరకు కరెక్ట్ మీరే దాన్ని కన్వెషన్ చేయండి అనుకుంటున్నా వేరే మీని కూడా అంత ఉండొచ్చాడు కానీ ఎవరైతే ఆ స మోస సర్పాన్ని చూసిందో వాళ్ళ వాళ్ళంతా సర్పం చేత నశించిపోతుంటే ఆయన సర్పం పైకి ఎత్తునప్పుడు ఇతడి సర్పము అక్కడ వాళ్ళంతా ఎవరైతే చూసిన వాళ్ళంతా బతి బతికినరు అలాగే యశ్ ప్రాభు ఆ ప్రవచనం వ్యాపం చేసి ఆ మనిషి కుమారు ఎత్తబడినప్పుడు ఎవరైతే ఆయన చూస్తారో వాళ్ళు వాళ్ళు నేను అన్నాడు చూడండి ఆయన మరణ వాళ్ళు ఇందాక పశుధురగా చెప్పినట్టు ఆయన పచ్చక వాళ్ళు చేస్తున్నారు కానీ కానీ అది ఏ సంబంధించింది అనేది వాళ్ళు తెలియలే ఈ రోజు కూడా క్రైస్తవులకి పండగలు చేస్తున్నారు కానీ అది ఏది సంబంధించి తెలియదు పసుకా పండుగ రోజు కూడా అద్భుతాలు జరిగింది అక్కడ కానీ అదే పసక పండగ రోజు కూడా ఇస్రాల్ ప్రజలు టెన్త్ దినం పండగప్పుడు కూడా వాళ్ళు కూడా అక్కడంతా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటారు కానీ ఈ రోజు కూడా చాలా మంది పసుకా పండుగ చేస్తూ ఉంటారు అయ్యి మనకు అవసరం లేదు కానీ ఆయన ఎవరైతే ఆయన సులువు మనం ఆయనను చూస్తారో మనిషి కోమాడు పైకి ఎత్తబడినప్పుడు సిలువు ఆయన సెలువు మీద ఉన్నప్పుడు ఎవరైతే ఆయనను చూస్తారో అంటే అప్పుడు వాళ్ళే వాళ్ళు ఆయన ఆకర్షించుకుంటాడు అన్నప్పుడు ఎట్లా ఆకర్షించుకున్నప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆయన నమ్మి యథార్థ హృదయంతో నువ్వు ఆయన నిండుగా ఆయన సంపూర్ణగా నువ్వు అర్థం చేసుకొని ఎప్పుడైతే నువ్వు యథార్థ హృదయం కలిగి ఆయనను భయంతోనే భర్తతోనే ఉండి ముఖ్యంగా ఆయన ఆజ్ఞలు ఆయన వాక్యాన్ని గైకున్నవాడు ఆయన ఆయన వాళ్ళు వచ్చి పరుచుకుంటాడు ఏ రీతిలో అన్నప్పుడు యవన్స్ వర్త పద్మాలుగా ఇద్దరు చూసినప్పుడు మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను కై అన్నాడు అప్పుడు నేను తండ్రిని వేరు కొందును ఆదరణకర్త మీద పంపిస్తాను అప్పుడు నేను వాడిని వాడి మధ్యలో ఉంటానని చెప్పింది అక్కడ అంటే అక్కడ ఏం చెప్తున్నా అంటే అప్పుడు తండ్రి అప్పుడు నేను మేము వారి ఇద్దరికి వచ్చి వానికి నన్ను కనబరిచి అని చెప్పి అన్నాడు అక్కడ అంటే వచ్చి అక్కడ కూడా అర్థం అవుతున్నా అంటే ఆయన ఆకర్షించుకోవటం ఆయన ఆయన ఎట్లా మనలో మనలోకి వస్తాడు ఆయన ఎట్లా మనల్ని స్వీకరిస్తాడంటే ఆయన వర్షం చేసుకున్నాడంటే ఆయన ఆజ్ఞను పాటించినప్పుడే ముఖ్యంగా పాటించినప్పుడు ఆయన చెప్తాడు మీరు నన్ను నన్ను ప్రేమిస్తే నేను ఆజ్ఞలు పాటించాల కాబట్టి మనుషులు ప్రేమిస్తుంటారు దేవుణ్ణి కానీ ఆజ్ఞలు పాటించాడు అది ప్రేమ కాదన్నట్టు ఎందుకంటే అట్లా చెప్తే కఠినంగా ఉంటారు కష్టం ఇప్పుడు మనం కఠినంగా చెప్పం వాకింగ్ కఠినమైన వాకింగ్ కూడా మనం ప్రేమతోనే చెప్తాం మనుషులు ఎందుకంటే దేవుడు అలాంటి స్పిరిట్ మనకు అందరికి ఇచ్చింది నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నా కాబట్టి ఆయన ఆయన ఎందుకు అట్లా చెప్పిండు చూడండి ఆయన చెప్పిండు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆర్గం అయికుంటారు అన్నారు అసలు ఫస్ట్ ఆయన ప్రేమించాలి కదా ఆయన ప్రేమించడం అంటే ఏంది ఆయన మాట వింట ఆయన మాట వింటే విండవంటే విశ్వాసం ఆయన మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది అప్పుడు ఆయన ఆయన ప్రేమిస్తాం అంటే ఆయన దేవుడు ఆయన నా కొరకు చనిపోయినాను ప్రేమిస్తూ అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఆయన ఆజ్ఞగా అయికుంటే ఆయనే వచ్చి నీకు కనపరుచుకుంటాడు ఆయన ఆయనే నీ దగ్గరికి వస్తున్నాడు ఎప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞను పాటించినప్పుడే కాబట్టి ఎప్పుడు ఆయన వర్షపరుచుకున్నప్పుడు మన ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు ఆయన సంపూర్ణంగా మనం స్వీకరించడం ఆయన నా పాపంలో కొరకు చనిపోయినాడు కానీ ఇస్రాల్ ప్రజలు పస్తకా పండుగ చేస్తున్నాయి కానీ దాని అర్థం తెలుసుకొని చేస్తున్నారు ఈ రోజుకి కూడా అంతే కదా కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు సారీ వాళ్ళు లేరు ఈ కాలంలో ఇస్తాడనేది ఇప్పుడు అంతా ఆర్థికమైన ఇస్తాడు అంటే మనమే కాబట్టి మనము కూడా అంటే పండగ అంటే ఫెస్టివల్ అని కాదు కానీ ఏది నువ్వు ఆచరిస్తూ అది సమానం కానీ అది ఏది చేసినా కానీ ప్రతి పండుగ మనకు తెలుసు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏడు పండుగలు చేసినారు కొన్ని ఒక మూడు పండుగలు మళ్ళా కలుపుకున్నారు అవి మనకు అవసరం ఆ ఏడు పండుగలు కూడా ఆయన మరణానికి ఆయన పునరుద్ధానికి ఆయన పుట్టుకుకి ఆయన భూస్థాపన పునరానికి తిరిగి లేవడానికి అన్నింటివి సాదృశ్యంగా అనిపిస్తాయి ఈ పస్తవ పండుగ ఆయన మరణాన్ని సాధించింది అంటే వాళ్ళు ఆచారబద్ధంగా ఆయన మరణాన్ని ఒమ్ము చేస్తున్నారు అక్కడ ఇస్రాల్ ప్రజలు కానీ ఆయన ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన వాళ్ళు వినలే ఇంకొకటి ఆయన సిరువు మీద ఉన్నప్పుడు చెప్పిండు లేఖనం నెరవేనట్టు నేను దక్క గురించి అన్నప్పుడు ఇస్రాల్ ప్రజలొక విధానం ఏంటంటే వాళ్ళు లేఖనాలనే నమ్ముతారు పాత నిమ్మ కూడా ఇస్రాల్ ప్రజలు లేఖనాలు నమ్ముతారు గు ఏదైతే కానీ ఆ యాజకులు అక్కడ ఉన్నారు కానీ ఆ చూరే అవకాశం వాళ్ళకి అక్కడ అయన ఆకర్షించుకోవాలని ఆయన ఆత్మ ఆయన ఎంతగా తట్టిస్తున్నాడో మనుషుల పట్ల కానీ ఆయన మరణాన్ని చూస్తున్నారు వాళ్ళు అంతగా వాళ్ళు చూస్తున్నారు కానీ చివరి అవకాశం ఇచ్చింది అక్కడ యాజికులకి అప్పుడు కూడా వాళ్ళు ఆయన స్వీకరించలే లేఖనం నెరవేరినట్టు నేను దత్తగొలుచున్నప్పుడు ఆ లేఖనం వాళ్ళు చూడలేదు ఎందుకంటే ఈ రోజు కూడా ఆయనను సంపూర్ణంగా ఎప్పుడు ఆయన వశపరుచుకున్నంటే నువ్వు సంపూర్ణంగా ఆయన తెలుసుకున్నప్పుడే నువ్వేదో కొంచెం తెలుసుకొని నువ్వు ఆ ఏదో చెప్పితే కాదు నువ్వు దానికి సంబంధించిన ఎన్నో వాక్యం మనం చూస్తాం కదా కొన్ని వాక్యాలు మనం చూస్తాం ఈ లోకస్తులు ఏం చేస్తారంటే పై వాక్యం చెప్పేస్తారు కానీ అదే వాక్యము ఏ రీతిగా సిద్ధపరుస్తాయని కూడా ఎన్నో వాక్యాలు ఉంటాయి కొన్ని వందల వేల వాక్యాలు ఉంటాయి అవన్నీ వెతుక్కోవాలి కదా ఒకటే వాక్యం చూసి డైరెక్ట్గా వేసి బాణమేసి కొట్టేది కాదు ఆయన లేఖనము ప్రతిదీ మనం పరిశీలించినప్పుడు అన్ని ఆయన హృదయము ఒక ఆయన గుణగణం ఏంది ఫస్ట్ ముఖ్యమైంది ఆయన ఎప్పుడు మనం వర్షపరుస్తుంటే ఆయన గుణగణం ఆయన దైవత్వం అని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మనం మనం అప్పుడు ఆయన తెలుసుకుంటాం అప్పుడు ఆయనలాగా తయారైతే అప్పుడు నువ్వు ఆయన వశంలో ఉంటావు లేకుంటే ఒక విశ్వాస లాగానే ఆయన కనికర ఉంటుంది ఆయన కృప ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు మనం మన ఇద్దరు ఆయన వస్తాడంటే ఆయన ఆర్థిక అయికున్నప్పుడు మన సంపూర్ణ వాటిని గైకున్నప్పుడు గైకోమని చెప్పుకుంటే కాదు కదా అందుకే యోహోన్ పత్రికలు అంటాడు మాటతోనూ క్రియతోను కాక హృదయంతో ఆయన గైకోణం అంటాడు మాట చెప్పేది కాదు క్రియలు కూడా చేస్తావు మాట ఉండాలా క్రియ ఉండాలి కానీ ఇంకోటి చెప్పేది అక్కడ మూడోది మన హృదయం సంపూర్ణంగా ఆయనకు సమర్పించబడాలా నువ్వు మాట చెప్తే కాదు నువ్వు క్రియ చేస్తే కాదు బయటకు చూపించుకునే క్రియలు కాదు కదా నేను గొప్ప భక్తు నేను చెప్పుకునే కాదు అన్నట్టు కానీ ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు వశపరుచుకుంటుడు మనుషులంటే నువ్వు సంపూర్ణంగా ఆయన ఆయన నువ్వు నువ్వు స్వీకరించి నువ్వు సంపూర్ణంగా ఆయన ఆజ్ఞను పాటించినప్పుడే ఎందుకంటే ఆయన అక్కడ వ్యవహార పత్రిక వ్యవహార శువార్తలు అట్లనే ఉంది ఏను వాని ఎద్దకొచ్చి నన్ను కనబరుచుకుందుడు అంటే బయలుపరచుకోవటం కదా అంటే ఆయన మన దగ్గర వశంటే ఆకర్షించుకోవటం ఒక విధంగా వశం చేసుకోవటం అంటే మంత్రాలతో కూడా వశం చేసుకుంటాడు నేను చెప్పను నాకు పర్షిలో పేరున్నట్టు నేను ఏవి చెప్తే వాళ్ళు అట్లా వినేటట్టు అనట్టు అంటే నేను నేనేం చెప్తే వీళ్ళు వింటరు అనేది వశం అంటే నువ్వు వాడు వశంలో ఉండవనట్టు అంటే అది కూడా ఒక ఆత్మీసత్వం అక్కడ ఏంటంటే నువ్వు సంపూర్ణంగా ఆయనలో ఉంటే ఆయన ఏ ఆయన ఏం చెప్పాను అది చేస్తావన్నట్టు అంటే ఆయన హృదయం ఆయన స్వభావం నీకు వస్తుంది అప్పుడు ఆయన నిన్ను ఆకర్షించుకుంటే తన తట్టు ఆ సెలవు మీద వాళ్ళకి అవకాశం ఇచ్చిండు కానీ ఆ యాజకులు స్వీకరించలే ఎంత దయాని దయగా ఆయన చూసిండు వాళ్ళ వైపు లేఖనం నెరవేర్తి కానీ ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనుషులు కూడా అట్లా అట్లా చూడరు నేనే ఆయనను అన్నది అక్కడ చెప్తుడు అక్కడ నేనే ఆయనను మొదటి నుంచి ఏం రాయబడింది మీరు చదవలేదా లేఖన మీరు చదవలేదా అంటాడు యాజికల్తోని కానీ ఎందుకు వాళ్ళు అట్లా అర్థం చేసుకుపోయారంటే కేవలం గుడ్డితనమే ఎన్నో సూచక్రియలు చేసింది కదా అన్ని చేసింది కానీ ఆ సూచ్యక్రియల కోసం రాలేనా ఆయన సూచ్యక్రియ కోసం రాలేనా మనిషి పాపంలో నుంచి తీ బయటకు తీసడానికి ఇచ్చిన కానీ అది అసలైన సూచ్యక్రియ ఆయన మరణ భూస్థాపన పునరుద్ధలు అది అసలైన సూచక్రియ సృష్టిలో ఎన్నో సూచక్రియలు మన ప్రభు చేసిండు దాన్ని అసలైన సూచ్యక్రియ ఏంటంటే ఒక ఒక పాపి తన పాపంలో నుంచి విడలగల్పించడమే సూచ్యక్రియ అది అది ఇవ్వటానికే ప్రభు వచ్చిండు కానీ అది దాంతో పాటు రోగులను బాగు చేసిండు కుంటి వాళ్ళు నేర్పిండు ఎంతో బాగు చేసింది ఆయన అందరినీ ప్రేమించింది ఆయన కానీ అస్థలైంది తీసుకోలేకపోతున్నారు మనుషులు అది ఆయనకి ఎంతో బాధ కలిగించింది అక్కడ స్వస్థతలు పొందుకుంటున్నారు రక్షణ పొందుకుంటున్నారు అన్ని అన్ని చేసుకున్నారు కానీ అస్థలైన హృదయం అనే స్వస్థత మనసుకు లేదు ఆయన నా నా అంటే నన్ను నన్ను వాళ్ళని ఆకర్షించుకుంటాను వాళ్ళు నా తట్టు వస్తారు నా బోధ నా వాక్యాన్ని విని అని అన్నప్పుడు ఆయన ఎంత ఎదురు చేసిన కానీ ఎవరు కొంతమంది మాత్రం వచ్చింది అందుకు వాళ్ళు పాత కాలంలో భక్తులు పురాతన కాలంలో భక్తులు అపూస్తుళ్ళు వాళ్ళంతా ఎందుకు వాళ్ళు ఆయన ఆకర్షించుకుంటూ ఆయన ఆయన ఆయన ఎందు వాళ్ళు వాళ్ళ మాట విన్నారు కాబట్టి కాబట్టి అట్లనే చూడండి ఎందుకు ఆయన ఆయన మనసు అందరి హృదయాలు ఎలిగినవాడు కదన్న ఆయన అందరి హృదయాలు ఎదుగు కానీ సూచ్యక్రియల కోసమే మనం కాదు ఆయన ఆయన నిన్ను ఆకర్షించుకోవాలంటే నువ్వు ఆయన ఆద్యం సంపూలుగా నువ్వు పాటించాలా తర్వాత ఆయన ఆయనలాగా మనం మారిపోవాలా ఆయన వాక్కులాగా మనం మారిపోయినప్పుడే మనం ఆయనలో ఉంటాం ఎందుకంటే వాళ్ళ ఆయన ఆత్మ మనలో ఉండాలంటే మనం ఆయనలాగా ఉంటేనే ఆయన పరిశుద్ధులు కదా మనం కూడా పరిశుద్ధిగా ఉన్నప్పుడే అభిషేకం మనకి దేవుడు ఎందుకు ఇస్తానో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన కూడా పరిశుద్ధి ఉన్నప్పుడు అప్పుడు ఆయనలో ఉ ఆయన మనలో ఉండి బయలుపరుచుకుంటాడు అది అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన అట్లా అర్థించుకోండి కానీ ఎంతోమంది నతానీల గురించి చెప్తాడు నతానీలు చూసినప్పుడు ఇతడు నిజంగా ఇస్రాయలుడు అని ఆయన గురించి ఆశ్రమిస్తాడు పిలుపు చెప్పినప్పుడు ధర్మశాస్త్రంలో ఎవరి గురించి రాయబడిన మూసేకు ఎవరి గురించి రాసినో ఆ మెస్సే మేము కానీ కొంతమంది కనుగొన్నారు ఆయన మెస్సే అని ఆయన దేవుడు పాపం నుంచి మన పితరులు మన కాలంలో ప్రవక్తలు వల్పించిన ఆ మెస్సయ ఈయనని నతనిలు గ్రహించగలిగినాడు ఆయన హృదయంలో చూసిండు కానీ దేవుడు చెప్తి సాక్ష్యం ఇతడు నిజంగా ఇస్రాయలుడు అనే కాబట్టి ఆ ఇస్రాయలి అంటే ఆత్మీయంగా మనం నిజం ఆత్మీయ ఇస్రాయల్గా తయారు కావాలంటే మనము ఆయన వాక్యము లేఖనాలు ముఖ్యంగా అది మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే మనం ఆయన మనం ఆకర్షించుకుంటాడు తర్వాత ఆయన ఆయన వైపు మనం చూడాలా నీ హృదయం చూడాలా నీ మనసు నీ తలంపులు సమస్తం ఆయన వైపు చూసినప్పుడే ఆయన ని ఆకర్షించుకున్నాడు సెలువు మీద ఆయన ఉన్నప్పుడు వాళ్ళందరినీ నేను ఆకర్షించుకుంటాను ఎందుకంటే ఆయన ఆకర్షించకపోతే ఎవరు కూడా తండ్రి ఆకర్షించకపోతే ఎవరు కూడా అద్దెకు రాలేదంటాడు కాబట్టి తండ్రి ఎప్పుడు ఆకర్షించుకుంటాడు నువ్వు ఆయన స్వీకరించినప్పుడే కదా ఆయన సంపూర్ణంగా స్వీకరించినట్టు కానీ యూదులు స్వీకరించేలా కానీ కొంతమంది స్వీకరించినారు అందుకు ఆయన వాళ్ళని వశపరుచుకొని వాళ్ళతో పాటు నీ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినాడు దేవుడు కాబట్టి ఆయన హృదయ అంతరంలో దేవుడు ప్రతి హృదయం తీసే దేవుడు కాబట్టి మన హృదయము దావిదు అంటాడు ఈ దాగిది నా హృదయానుసారుడు అంటాడు ఆయన ఎందుకు ఏర్పరచుకున్న ఒక రాజులాగా అన్నప్పుడు ఆయన హృదయానుసారుడు అని చెప్తున్న అక్కడ దావిదు గురించి కాబట్టి ఆయన హృదయము దావిదు ఉంది అంటే దావిదును వశపరచుకున్నాడు దేవుడు అక్కడ ఒక విధంగా ఆయన ఎందుకంటే ఇతనే నాకు నాకు ఆలోచన తగ్గవాడు అని ఆయన ఆకర్షించుకుంటాడు కాబట్టి తండ్రి అంటే ఆయన ఆయన దైవత్వాన్ని ఆయన దేవుని గుణగణం మన ఇప్పటికే మనం కలిగి మనం నుంచి అప్పుడు ఆయన మనతో పాటు నివాసం మనం ఆయన వశపరుచుకుని ఆకర్షించుకుంటాడు నాకైతే ఈ రీతికి అర్థమైంది ఒక మనకు సాధారణంగా మనము ఈ ప్రే వాక్యాలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తే కొంచెం కష్టతరమైంది ఏంటంటే మనం చెప్పే వాక్యము ఇతరులకు అంగీకారం ఉండకపోవచ్చు అయితే ప్రేమతోనే చెప్తాము అయితే ఫలాని వాక్యము బైబుల్ ఆధారంగా ఉందా లేదా అనేది పరిశీలించుకోవాల్సి వస్తుంది అనమాట మన బాధ్యత ఏవైనా కానీ మనం మన గ్రూప్లో మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటుంటాం నేను కూడా ఎన్నిసార్లు నన్ను నేను కరెక్షన్ చేసుకున్నాను గతంలో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అనుకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను ర్యాప్చర్ కల్ట్ బోధ అని నమ్మిన వాడిని ఈరోజు దాన్ని గత పదిహేను ఇరవై సంవత్సరాలు ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి దాన్ని ధృవీకరిస్తున్నాను ఎందుకంటే దానికి సంబంధించిన ఒక్క బైబుల్ ఆధారం లేదని నేను ఎన్నిసార్లు రుజువుపరిచినా దానికి యూట్యూబ్ వీడియోసే సాక్ష్యం ఒక యూట్యూబ్ వీడియోలో నేను కంప్లీట్ చరిత్ర అంతా చూపించిన ఈ బోధ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది ఎవరు దాన్ని ప్రబోధించిండ్రు మన దేశానికి ఎట్లా వచ్చింది ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి చర్చి గతంలో వినని చర్చ్ కూడా గతంలో నమ్మని చర్చ్ కూడా ఈరోజు నమ్ముతుంది ఒకప్పుడు దాన్ని తృణీకరించిన చర్చి ఈరోజు దాన్ని నమ్ముతుంది ఎందుకంటే అది పాపులర్ అయిపోయింది కాబట్టి సరే నేను అనేది ఏంటంటే ఏది పాపులర్ అయితే దాన్ని స్వీకరిస్తామా మనం అట్లా స్వీకరించాం ప్రతిదానికి బైబుల్ ఆధారం ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సాధారణంగా బైబుల్లోనియే చూస్తాము ఉదాహరణకి ఇప్పుడు మీరందరూ ధ్యానిస్తున్న విషయము యోహన్ సువార్త రెండో అధ్యాయములో చూస్తున్నాం ఇరవై కదా ఇరవై ఒకటి ఇరవై మూడు కదా అది ఇరవై మూడు వర్షాలలో మనం చూస్తున్నాం కరెక్టే ఆయన ఎందుకు వారిని తనను తాను సమర్పించుకోలేదు అన్న విషయాన్ని అక్కడ మనకు తెలుసు వీరు వీరు కనులున్నవారే కానీ వీరు చూస్తున్న వారే కానీ గ్రహించలేదు అంటాడు వీరు చెవులున్నాయి కానీ వీళ్ళు నిజంగా వింటలేరు అంటాడు దాని అర్థం ఏంటంటే కొత్తగా చూస్తే సరిపోదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆ మీదకి ఎత్తబడినప్పుడు అందరూ ఆయన తట్టు ఆకర్షింపబడతారు అనేది మనకు తెలుస వాక్యం అంటే ఎప్పుడు ఆకర్షింపబడతారు ఆయనను చూసి గ్రహించినప్పుడే అందుకే కనులుండి కూడా గ్రహించలేరంటే కనులు ఉన్నాయి కానీ వీళ్ళు చూడలేని స్థితులు ఉన్నారు చెవులు ఉన్నాయి కానీ వినలేని స్థితులు ఉన్నారు హృదయం ఉన్నాయి కానీ గ్రహించలేని స్థితులు ఉన్నారు ఇదంతా హృదయానికి సంబంధించిందన్న విషయాన్ని అక్కడ నాకు జ్ఞాపకం చేయబడుతుంది వాళ్ళు ప్రకృతి స్వచ్ఛంగా సూచనలు చూస్తుంటారు ఆయన నుంచి వీరు సూ సూచనల నుంచే నన్ను సూచనలు చూడడం వలన లేక రొట్టెలు భుజించడం వలన నన్ను మీరు వెతుకుతున్నారంటాడు ఈరోజు చర్చ్ సిస్టంలో కూడా అదే జరుగుతుంది అయితే ఇదంతా ఎక్కడి నుంచి బయలుదేరిందంటే నేను ఇందాక ధ్యానిస్తా ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందంటే చరిత్రలో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగింది ఈ యొక్క మిస్టేక్ ఈ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మనకు తెలుసు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ క్రితం ఏం జరిగిందో మిస్టేక్ మనం చూపించినాం ఒకసారి యూట్యూబ్ వీడియోలో టూ ఇయర్స్ క్రితం ఏం జరిగిందంటే అంతకుముందు లేని సంఘము ఎత్తబడట అన్న బోధ బయలుదేరింది ఎప్పుడు టూ ఇయర్స్ క్రితమే అంతకుముందు లేదా బోధ చరిత్రలో మీరు అప్పసుల కార్యాలు చూస్తే అక్కడ కనిపించదు ఒకవేళ అది మొదటి దశాబ్దంలో ఆరంభమైంటే అక్కడనే తెలుసుకుంటే వాళ్ళు మనుషులు కానీ ఆ రోజు లేదు అది తర్వాత సంఘ తండ్రులు అంటారు వీళ్ళని చర్చ్ ఫాదర్స్ అంటారు ఇంగ్లీష్ లో ఈ సంఘ తండ్రులు ఆ పితరులు లేకపోతే మనం వీళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి ఈ రోజుకి కూడా రెండు వేల నుంచి రాసిన పుస్తకాలు ఉన్నాయి ఈ రోజుకి కూడా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు ఇంటర్నెట్ లాగా కనిపిస్తూ ఉంటాయి వాటి వాళ్ళు కూడా ఏ పుస్తకంలో కూడా సంఘం ఎత్తబడట అన్న అంశం గురించి వాళ్ళు ప్రస్తావించలేదు ఇది ఎప్పుడు వచ్చిందంటే రెండు సం రెండు వందల సంవత్సరాల క్రితం నేను చూపించిన మాగ్రేట్ మెక్డోనాల్డ్ అన్న ఒక అమ్మాయి ఆ నుంచి వచ్చింది ఆ అమ్మాయి రోగగ్రస్తురాలి పడకం మీద ఉండే ఒకనొక దినం అమ్మాయికి దర్శనం కలిగింది ఆ దర్శనం తర్వాత అమ్మాయి స్వస్థత పొందింది దాని తర్వాత వచ్చి వాళ్ళ పాస్టర్ చెప్పింది ఆ పాస్టర్ ఆ చర్చలో మాట్లాడుతుంటే గెస్ట్ స్పీకర్ ఉన్నాడు ఆయన పేరు డార్బి అని ఆ డార్బి అనే వ్యక్తి ఆ ఆ అమ్మాయి చెప్తున్న ఆ యొక్క దర్శనాన్ని పట్టుకొని వాక్యంగా మార్చుకున్నాడని నేను చూపించిన ఈ ఆ అమ్మాయి దర్శనం ఏంటంటే అందరూ తన దర్శనంలో లేక దర్శనమో కల తన దర్శనంలోనో కళలను అందరూ అమాంతంగా ఎత్తబడుతున్నారు తెల్లని వసాలు ధరించుకొని గాలిలోకి ఎత్తబడుతున్నారు అయితే సంఘం ఎత్తబడటన్న బోధ అమ్మాయి ద్వారా బయటకు వచ్చింది ఐర్లాండ్ దేశంలో ఉండే అమ్మాయి ఆ అమ్మాయి నుంచి డార్బీకి వచ్చింది డార్బీ అనే దైవజనుడు ఒక విజిటింగ్ పాస్టర్ లాగా ఉండే ఆ చర్చకు ఆ గెస్ట్ స్పీకర్ లాగా ఆయన అమ్మాయి సాక్ష్యం విని అది వాక్యాన్ని తీసుకొని దాన్ని వాక్యంగా మార్చుకొని ఆయన అమెరికాకు బయలుదేరిండు అమెరికాలో అందరికీ దాన్ని పూసేసిండు అక్కడి నుంచి ప్రపంచానికి బయలుదేరింది అమెరికన్ పాస్టర్స్ మన దేశానికి వచ్చి మనకి రుద్ది రది అంతవరకు లేదు ఎందుకంటే నేను సిఎస్ఐ చర్చిలో పుట్టి పెరిగిన కాబట్టి సిఎస్ఐ చర్చి లా లేదు నేను యవన కాలంలో ఆ హెబ్రోన్ చర్చిలో ఉంటేనే చాలా కాలం అక్కడ కూడా లేదు నేను నాకు తెలిసిన డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది వరకు నేను ఆ చర్చలో ఉండేవాడిని ఆ రోజుల్లో కూడా నాకు తెలియదు యూత్ కాన్వెన్షన్ ఎప్పుడు మాట్లాడలేదు వాక్యాలు ఈ మధ్య మొత్తం చర్చలలో మాట్లాడుతున్నారు ఇప్పుడు హెబ్రోన్ చర్చ్ లో మాట్లాడుతున్నారు బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రతి చర్చిలో మాట్లాడుతున్నారు అందరం ఎత్తపడాలా అందరూ సిద్ధపడాల వా చేసేటప్పుడు కూడా ఎత్తపడే సంఘానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభు ప్రార్థిస్తుంటారు అందరు ఇది అబద్ధం అని రుజువుపరచడానికి ఆ బహు కష్టతరమైంది ఎందుకంటే ఆల్రెడీ నీ హృదయంలో కూర్చుంది కదా అది దాన్ని నేను ఎట్లా బయటికి తీయాలా ఎవడు వింటాడు నువ్వడివి అంటాడు నీకు మా పాస్టర్ కంటే ఎక్కువ తెలుసా నీకు నీకు ఫుల్ టైమ్స్ ఇవనే లేదే నీకు ఒక చర్చ లేదే ఇట్లా తృణీకరిస్తారన్నట్టు ఎందుకు వాళ్ళు ప్రకృతి సహజంగా చూస్తున్నారు ఆయనని ఆయన వారికి సమర్పించుకుంటలేడు క్రైస్తవ జీవితంలో ఎందుకు రక్షణ రూపం లేదంటే ఇదే కారణం అయితే ఒక మేజర్ అబద్ధ బోధ ప్రపంచమంతటా బయలుదేరింది ఈ దార్బి తర్వాత మరి కొంతమంది ఇట్లాంటి వాళ్ళు వచ్చారు గతంలో వచ్చి ఏదో కొత్త ధనం చూపించాల మనుషులకి ఏదో కొత్తది ప్రకటించాల చర్చలో ఇప్పుడు మన గ్రూప్లో కూడా ఉంటుంది కానీ మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం దేవుడు బయలుపరిస్తేనే ప్రకటిస్తాను నేనైతే అని తీర్మానించుకుంటా ఆ రోజు బయలుపరచకపోతే నేనేం నోరు మూసుకొని ఉంటా ఆయన ఉత్తగా బయలుపరుస్తాడా ఆయన ప్రణాళికను ఇరవై ఇరవై కొరకు బయలుపరచాలా కానీ నీ ఇష్టం ప్రకారగా బయలుపరచాలన్నా ఇది క్రైస్తవ జీవితాల్లో బలహీనత ఎవ్రీ సండే నేను చర్చిలో వాక్యం చెప్పాలా కాబట్టి ఏదో ఒకటి నాకు తెలియాలా మళ్ళీ నేను మనకు పోయి చెప్పాలా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండడు నాకు పాస్టర్ చెన్నైలో ఉంటాడు చాలా కాలం నేను చాలా సమస్యలు అయినా కలిసి ఆ పాస్టర్ నాతో పాటు మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్స్ చేసిండు ఫోర్ ఇయర్స్ కోర్స్ సంపత్ బ్రదర్ యశ్వంత్ బ్రదర్ వీళ్ళందరూ నా క్లాస్మేట్స్ ఉండే మాస్టర్ ఆఫ్ డివినిటీలో మేము కూర్చుంటే మేము నా పక్క నుంచి కూర్చుంటాడు ఎప్పుడైనా ఆయనకు ఎక్కువ ఇష్టం నాతో పాటు కూర్చొని మాట వాళ్ళనేసి అయితే ఆ పాస్టర్ చెప్తుండే ఒకరోజు బ్రదర్ ఇన్ని సంవత్సరం నేను వాక్యం చెప్తున్నా అసలు కొన్నిసార్లు బోర్ వచ్చేసే ఈ వారం ఏం చెప్పాలా ఈ సండే ఏం చెప్పాలా అరే నువ్వు కాదు కదా చెప్పేది అట్లా అనుకొని ప్రకృతి సహజంగా ఉండి ఏం చెప్పాలా అయితే నాకు ఒక బుక్ చూపించిండి చాలా సంవత్సరాల క్రితం మాట ఇది ఆ బుక్లో ప్రతి సంఘానికి తగిన ప్రతి ఆదివారానికి ఒక తగిన ఒక వాక్యం ఉంది అందులో అది బట్టి కొట్టుకొని పోయి స్టేజ్ మీదకి ఎక్తే జాలన్నట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డే అంటే సండేస్ ఎన్ని ఉంటాయి దగ్గర దగ్గర నలభై యాభై సండేస్ ఉంటాయి సంవత్సరానికి అరవై సండేస్ ఉంటాయేమో అయితే అరవై ప్రసంగాలు ఉంటాయన్నట్టు అయిపోయి బట్టి కొట్టుకొని పోయి చెప్పేస్తే అయిపోతుంది ఎంత ఈజీ చూడు బ్రదర్ అంటున్నాడు నాతో నేను ఎప్పుడు తృణీకరించను వాళ్ళని తిట్టను ఏ హేళన కూడా చేయను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా అది నా బాధ క్లోజ్ ఫ్రెండ్స్ ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ముఖం మీద తిట్టద్దు తిట్టకుండా ప్రేమతో చెప్పాల పరశుధాత్మ అభిషేకం ఉంటే ఆయననే నడిపిస్తాడు బ్రదర్ సంఘానికి ఏం అవసరమో ఆయన కదా మనం కాదు కదా మనం కేవలం ఒక పాత్ర అని చెప్పుకోవాల అయితే ఇట్లనే ఈ డార్బీ అనే పాస్టర్ లాగానే ఇంకొక పాస్టరు స్కోఫీల్డ్ అనే పాస్టర్ కోఫీల్డ్ అనే పేరు ఈ స్కోఫీల్డ్ అనే పాస్టరు ఒక బైబుల్ రాసిండు ఇప్పుడు మనకు తెలుసు కింగ్ జేమ్స్ వర్షన్ అని అంటే రకరకాల బైబుల్స్ ఉన్నాయి కదా అయితే ఈయన కూడా ఒక బైబిల్ రాసేడు దాన్ని స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబుల్ అంటారు ఇంగ్లీష్లో మీకు ఎక్కడన్నా దొరికింటది అక్కడ ఏది మన వైఎంసీఏలో ఇక్కడ ఎక్కడైనా చూసింటారు మీరు ఎగ్జిబిషన్స్లో లేక ఫ్రీ బైబుల్స్ లేక సెకండ్ హ్యాండ్ బైబుల్స్ ఆమె దగ్గర దొరుకుతుంది మీకు ఇది స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ అని చాలా పాపులర్ ఇది బైబిల్ విపరీతంగా అమ్ముడు పోయేది ఆ రోజులలో అయితే ఈ స్కోఫీల్డ్ అనే పాస్టరు ఈయన బైబుల్లో ఏమని రాసిండే ఇంగ్లీష్లో దానికి ఒక పదం పెట్టిండు రకరకాలే ఒక ఏడు ముఖ్యమైన పదాలు రాసిండు అందులో ఒక దాని పేరు డిస్పెన్సేషన్ అని ఇంకో దాని పేరు యాంటీనామియాజం అని దాని ఫాల్స్ ఐడియాస్ ఆఫ్ యాండ్ ఇట్లా రకరకాలని దాని సీక్రెట్ ర్యాప్చర్ అంటే రహస్యంగా సంఘం ఎత్తబడుతుంది ఇట్లాంటివన్నీ ఆయన అందులో ఇంకా బాగా విశదీకరించి కానీ ఒక్క దానికి కూడా బైబుల్ ఆధారంగా అనిపించింది ఆయన రాసిన పుస్తకంలో ఎందుకంటే ముఖ్యంగా నేను ఇదొకటే ఈ డిస్పెన్సేషనలిజం అన్న పదం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇందాక మనం మాట్లాడినాం ఇస్రల్ ఎందుకు నేను స్వీకరించలేకపోయినారు ఎందుకు ఆయన తనంతట తాను వాళ్ళకి కమిట్ కాలేకపోయిండు సమర్పించుకోకపోయిండు ఆయన నీకు నాకు ఎందుకు సమర్పించుకోండు నువ్వు చేసిన గొప్పతనం ఏంది వాళ్ళు చేసిన తప్పుతనం ఏంది ఆయన వచ్చింది వాళ్ళ దగ్గరికి కదా తన సొంత ప్రజల దగ్గరికి వస్తేనే తన సొంత సహోదరులే తను తృణీకరించడనే వాక్యం తెలుసు మనకి తన సొంత ప్రజలు ఎందుకు తృణీకరించారు ఆయనకి చాలా కష్టతరంగా ఉండాలి కదా పౌలు కూడా అదే చెప్తారు కదా ఇక మీదట నేను అనిల్ దగ్గరకి పోతా అంటాడు మీరు నన్ను తృణీకరించినందుకు అంటాడు ఇప్పుడు నీకు నా అదే జరుగుతుంది కదా నీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ నీ ఓన్ బంధువులు మిత్రులు నీ ఓన్ చర్చ్ మెంబర్స్ నేను తృణీకరిస్తున్నారు నువ్వు చెప్పే వాక్యాన్ని నువ్వు ఎక్కడికో పోల్సి వస్తుందా లేదా కొత్త వాళ్ళ పోవాల్సి వస్తుందా లేదా నేను మొదటి నుంచి మీకు అదే బ్రదర్ సిస్టర్స్ మనం ఉన్నాం వాక్యంలో బలపడ్డం కానీ మిమ్మల్ని ఇంకో ప్లేస్కి పంపిస్తాడు మన ప్రభు కూడా అదే చేసిండు గలరియా ప్రాంతానికి దక్కపోలియా ప్రాంతానికి గదరియా ప్రాంతానికి పోయి సువార్త ప్రకటించడం అక్కడ మనుషులను రక్షణ నడిపించడం పౌలు కూడా అంతే పేతరుడు అంతే అనిల ప్రాంతానికి వెళ్ళిపోయి సు వార్తలు కదా ఈ డిస్పెన్సేషన్ డిస్పెన్సేషనలిజం అంటారు ఆ పదాన్ని ఈ డిస్పెన్సేషనలిజం అనే పదం ఏంటంటే దీని ప్రకారంగా ఈ స్కోఫీల్డ్ అనే ఫాస్టర్ ఏం చేసిండే చరిత్ర మొత్తము ఏడు భాగాలుగా విభజించాడు ఆ అంటే వీటిని ఏమంటామంటే యుగం అంటాం తెలుగులో తెలుగులో యుగం అంటాము ఇంగ్లీష్లో డిస్పెన్సేషన్ అంటాడు కానీ మీరు డిస్పెన్సేషన్ అనే పదం ఇంగ్లీష్ లో చూస్తే ఆయన వాడిన పదానికి చాలా తప్పు ఉంటుంది ఆయననేమన్ ఆయన ఏమన్నా వాడుతుందంటే డిస్పెన్సేషన్ అంటే ఒక యుగం అంటున్నాడు ఇంగ్లీష్ బైబులో చూస్తే డిస్పెన్సేషన్ అంటే నిర్వాహకత్వం గృహ నిర్వాహకుడు అంటాం చూస్తుంటారా డిస్పెన్సేషనిస్ట్ అంటే గృహ నిర్వాహకుడు ఉంది ఆ పదాన్ని ఆడకెళ్ళి తారుమారు చేసి పడేసిండి అన్నట్టు కాబట్టి గృహ నిర్వాహకత్వం అన్న విషయం చాలా ఇంపార్టెంట్ అనేది మనం చూస్తాం బైబిల్లో నీకు ఒక సేవ అప్పగించబడితే నువ్వు దాన్ని ఎంత జాగ్రత్తగా నిర్వాహం చేయ నిర్వాహకత్వం చేయగలవు నీకు ఇచ్చిన అధికారం అది నీకు ఇచ్చిన ఆ యొక్క పొజిషన్ని మోసటాన్ని ఇల్లంతట్లో ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు అది గృహ నిర్వాహకత్వం కాబట్టి ఆ గృహ నిర్వాహత్వం అనే దాని దాన్ని తారుమారు చేసి పడేసి యుగంగా మార్చేడు డిస్పెన్సేషన్ అనే పదాన్ని మీరు బైబుల్లో చూస్తే డిస్పెన్సేషన్ పదాలు ఉంటాయి కాల ఉంటాయి ఆ వాక్యాలు కానీ వీళ్ళు తారుమారు వాక్యాలని కాబట్టి ఈ ఈ అందుకే మన ప్రభు మత వార్త ఇర్నాలు గదంలో ఒక విషయం మాట్లాడుతుంటాడు ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అన్నాడు చివరి రోజులలో ఎందుకు ఎందుకు అన్నాడు అంటే ఆయన చెప్పిండు మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఎలాగా పడునో అలాగుననే మనుషుని రక్కుమారిని రాకడా ఆయన ఆయన రెండవ రాకడా రహస్యంగా జరగదు ప్రపంచం అంతా ప్రతి చర్చి నమ్మేది రహస్యంగా జరిగేది కానీ మనమే చిన్న గుంపు బైబిల్లో ఉన్న వాక్యని నమ్ముతున్నాం ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోలేడి మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఎలాగో అగ్గుపడునో మనుష్య కుమారిని రాకడయు అలాగే ఉండును ఆయన మహామహిమతో ఆ తన ప్రభావంతో ఆయన తిరిగి అక్కడ వాక్యం కాబట్టి మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు అంటే ప్రతి నేత్రము ప్రపంచం అంతటా ఇది సీక్రెట్ గా జరిగే ఇది కానే కదా అక్కడ సీక్రెట్ ర్యాప్చర్ లేదు కదా రహస్యంగా సంఘం ఎత్తబడటం అనేది లేదు కదా మొత్తం చూస్తారు అప్పుడు పరిగెత్తిపోతారు అరే నమ్మింది ఒకటి జరిగింది ఒకటి అప్పుడు పరిగెత్తుతారు ఈ చర్చ సిస్టమ్ ప్రపంచంలోని చర్చ సిస్టమ్ పరిగెత్తిపోతుంది అయితే ఈ ఈ వ్యక్తి స్కోఫీల్డ్ అనే వ్యక్తి ఏం చేసిండే ఏడు యుగాలుగా మార్చిండు బైబిల్లో తర్వాత ఆ ఏడు యుగాలు ఏమంటాడంటే ఒక్కొక్క యుగంలో దేవుడు ఒక్కొక్క రీతిగా మనుషులకి రక్షణకారం చేసిండట అక్కడ కొట్టిపడేసేయండి మనుషులని మోసం ఇప్పుడు ఉదాహరణకి ఇసల్పాయలు నరకని పోయినరా బ్రదర్ అని వాడన ప్రశ్న ఇచ్చిననుకో నీవేం జవాబిస్తావు వాళ్ళు ధర్మశాస్త్రం పాటించరు కదా అనుదిన బలలు కదా మళ్ళీ ఏసులో పుట్టక ఎంతమంది ఉన్నారు కదా ఇసల్పాయలు వాళ్ళందరూ నరకని పోయినట్టదర్ అని వాడన ప్రశ్న ఇస్తే నీ పరిస్థితి నువ్వు దానికి జవాబు ఇప్పుడు అదే ఇప్పుడు మత వార్తలో మనం ఇందాక చూసిన సువార్తలో రెండో అధ్యాయం ఇరవై మూడవ మళ్ళీ వాళ్ళు అతన్ని అతను వాళ్ళకి సమర్పించుకోలేదు కాబట్టి వాళ్ళ హృదయంలో లేడు కదా నువ్వు సమర్పించుకుంటేనే కదా ఇంకొకరు హృదయంలో నువ్వు ఉండగలవు స్నేహితుణ్ణి నువ్వు స్వీకరిస్తే అతని ఆత్మ నీ హృదయంలో ఉన్నట్టే కదా నువ్వు ఇంకొకరికి స్నేహభావం ఉంటే వారి హృదయంలో నువ్వు ఉన్నట్టే కదా భార్య హృదయలో భర్త భర్త హృదయంలో భార్య పిల్లల హృదయంలో తల్లిదండ్రులు తల్లిదండ్రుల హృదయంలో పిల్లలు ఉన్నట్టు ఎవడు స్వీకరిస్తే వాళ్ళనే వాళ్ళ హృదయంలోకి వెళ్తారు కదా మన ప్రభు కూడా అంతే వాళ్ళ హృదయంలోకి ఎందుకు వెళ్ళలేదు అంటే వీళ్ళు చెప్పే బోధ ఏంటంటే దేవుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధానంగా వాళ్ళని పరామర్శించండి అని కాబట్టి దేవునికి తెలుసు ఆ యుగంలో ఆ విధానమే ఇది అన్యుల నుంచి వచ్చిన విధానం అన్యుల నుంచి వచ్చిన బోధ ఇది యాక్చువల్గా బైబుల్ లేదా బోధ అంటే వాళ్ళనేది ఏంటంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రీతిగా మనుషుని రక్షించుకుంటే దేవుడు అంటాడు ఉదాహరణకి ఆ మొదటి యుగం పేరు అమాయకత్వం రెండవ యుగం పేరు మనసాక్షి మూడవ యుగం పేరు మానవ ప్రభుత్వం నాలుగవ యుగం పేరు వాగ్దానం లేక ప్రామిస్ అంటాం ఐదవ యుగము ధర్మశాస్త్రం ఆరవ యుగము పర్లోక రాజ్యం ఐదవ యుగము చట్టం అంటే ఏమంటాము ధర్మశాస్త్రం లేక చట్టం అంటే ధర్మశాస్త్రమే లా ఇంగ్లీష్ లో లా అంటాం ఆరవ హృదయము కృప కృప యుగము ఏడవ యుగము పర్లోకరాజ్య యుగం అని అట్లా చెప్తారన్నట్టు కాబట్టి ఒక్కొక్క యుగంలో వాళ్ళనేది ఏంటంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వీధిగా దేవుడు మనుషుల రక్షణలకు నడిపించిండు అంటాడు అట్లా మోసం చేసిరన్నట్టు కాబట్టి ఇసల్ పిల్లలు స్వీకరించలేదు అంటే ఆయన ఎందుకు వాళ్ళకి సమర్పించుకోలేదంటే వాళ్ళ ధీమా ఏంటంటే మేము ఆల్రెడీ మూర్షి ధర్మశాస్త్రం పాటించినాం కాబట్టి మేము ఆల్రెడీ రక్షణ పొందినాం ఈయన చెప్పేది ఏంది నాకు ఈయన కొత్తగా వచ్చి చెప్తుంటే నేను మారాలన్నా మా తాతల నుంచి వస్తున్న మతాన్ని విడిచిపెట్టాలన్నా ఆచారాలను విడిచిపెట్టాలన్నా దాని గురించి మేము ఎంతో గర్విస్తున్నాం మాదే కరెక్ట్ బోధ మాదే కరెక్ట్ మతము మేము చేస్తున్నయే కరెక్ట్ ధర్మశాస్త్రం మాదే ప్రవక్తలు మా అని చెప్పుకొని ఈయన చెప్పేది తృణీకరించరన్నట్టు కాబట్టి ఈ ఈ యుగము యుగ ఏమంటుందని డిస్పెన్సేషన్ అంటే ప్రతి యుగం సో రకరకాల యుగాలలో దేవుడు రకరకాల రక్షణ ప్రణాళికలతో మనుషుల్ని నడిపించని వీళ్ళు చెప్తారన్నట్టు ఈ స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్లో ఉంది ఇది మొత్తం నేను అవన్నీ చదివిన కాబట్టి నాకు తెలుసు అయితే అమాయకత్వము అంటే అది ఆదమ కాలం అట్లనే మనసాక్షి సాక్షి కొంతకాలం దాని తర్వాత మానవ ప్రభుత్వం అంటే రాజుల గ్రంథం దాని తర్వాత వాగ్దానము ధర్మశాస్త్రము దాని కృపకాలము ఇప్పుడు మనం ఉన్నది కృపకాలం అంటారు దాని తర్వాత ఆయన వచ్చినప్పుడు పర్లోవరాజ్యం అని చెప్తున్నారు ఇవి చెప్పుకోవడానికి బాగున్నాయి కానీ ఎక్కడ కూడా ఆ దానికి తగిన వాక్యం సంబంధం లేనే ఉదాహరణకి అమాయకత్వం అమాయకత్వం అంటే ఆదమ అమాయకులు తెలుసు ఎప్పుడు పాపం చేయకముందు వాళ్ళ అమాయకత్వంలో వాళ్ళకి రక్షణ ఎందుకు పాపం చేస్తే కదా రక్షణ మళ్ళీ అమాయకత్వంలో రక్షణ లేదు కదా వాళ్ళు చేసే మోసం అట్లే అట్లుందన్నట్టు బోధ ప్రతి దశలో వీళ్ళు ఏం చేశారంటే ఇటువంటి రకరకాల మతాలు ఇటువంటి రకరకాల బోధలను తీసుకొచ్చి ఒక్క వాక్యం కూడా సపోర్ట్ లేని బోధలు తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో మంచిగా కనులకు ఇంపుగా రాసుకున్నారు మొత్తం హ్యూ చరిత్ర మానవ చరిత్రని ఏడు భాగాలుగా మార్చుకొని ఒక్కొక్క భాగంలో దేవుడు ఒక్కొక్క రీతిగా మనుషులు రక్షించుకుని అందుకు ఈరోజు కూడా క్రైస్తవులు మేము ఆల్రెడీ రక్షణ బ్రదర్ మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టినాం బ్రదర్ మరి సమర్పించుకుంటాడు వాళ్ళని వీళ్ళకి ఏ యుగమైనా కానీ ఏ యుగమైనా కానీ ఆయన ధర్మశాస్త్రానికి విధేయత చూపించకపోతే ఆయన కృప మనుషుల మీద ఉండదు అందుకే ఏ రీతిగా నువ్వు By grace, by faith in Christ Jesus etc and we can wash his flesh during all things. So we can wash our tongue on each other, do we worship in the Bible. But if we obedajo you in one region, God alsoolas generallyveis on the days oflt to treat God and seek it forfps Österreich and Spirit. There's always an opportunity to Shrimp as a Muslim as a vicew�IGN. Now in other words, if you Saya seek a Muslim word and guarantee the Word of all things, that one has raised your tongue if it weren't right to them yet all Правid氣. మేము అన్ని తీర్థయాత్రలు చేస్తాం కాబట్టి మాకు గ్యారంటీ అంటారు కాబట్టి ఎవరిది వాడు ఎవడిష్టమైన మార్గంలో వాడు పోయింది ఏ పా లేదు అందరూ పాపం చేసిన వాక్యం చెప్పినప్పుడు అంటే తరతరాల నుంచే కదా ప్రతి యుగంలో కూడా పాపం చేశారు యుగాలు ఉండొచ్చు ప్రతి యుగంలో పాపం చేశారు మనకు ఒకటే తెలుసు యుగము పాత నిబంధన యుగము కొత్త నిబంధన యుగం రెండింటికి మధ్యలో మన ప్రభు ఆరంభించాడు కాబట్టి మన ప్రభుే టైంని డివైడ్ చేసేడు అందుకే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ హీమ్ అంటాం బిఫోర్ క్రైస్ట్ బీసీ అంటాము ఆఫ్టర్ హిమ్ అంటాము యానోడైమ్ అంటారు అంటే ఆఫ్టర్ హిస్ డెత్ అంటాము కాబట్టి ఏ యుగంలో అయినా కానీ ఒకటే విధానం ఆయనని ధర్మ ఆయన ధర్మశాస్త్రని గైకొని విధేయత చూపించి ఆయనకు కష్టపడి ఆ విధే ఆ ధర్మశాస్త్రంలోని వాక్యాలని పాటించిన వాడిని ఆయన స్వీకరించండు కానీ కొత్తగా చూసుకుంటే స్వీకరించలే ఎప్పుడు సమర్పించుకుంటారు చెప్పండి మనం కూడా మన ఇంట్లోనే మన పిల్లలు మన మాట వింటేనే కదా వాళ్ళకి మనం ఏమన్నా ఈవులను ఇస్తాం బహుమానులు ఇస్తాం సమర్పించుకుంటాం వాళ్ళు మన మాట వినకపోతే ఇస్తామా ఇవ్వం కదా అదే విధానం మనం అర్థం చేసుకోవాలా మార్గం ఒకటే కేవలం ఈశ్వరవు ద్వారా తప్ప వేరే మార్గమే లేదు ఎవరికైనా కానీ ఇసల్ పదలే కావచ్చు వాళ్ళు క్రైస్తవులే కావచ్చు మతపరమైన జీవితంలో ఉండొచ్చు వాడు ఏ మతస్తురైనా మార్గం ఒకటే కానీ ఒకటే ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయము ఇస్సల్ పద ఒకవేళ నీకు దొరికితే వాక్యం చెప్పగలవు లేదా అనిలుకి నువ్వు ఎట్లా వాక్యం చెప్పగలవు ఉదాహరణకి ఇస్లాం మతస్థారు నీకు గ్యారెంటీ ఉందా రక్షణ నువ్వు పర్లేకం పోతావన్న గ్యారంటీ ఉందా అంటే ఇస్లాం మతం ఏమంటుంది తెలుసా ఎవరికి గ్యారంటీ లేదంటుంది మళ్ళీ ఎందుకు నువ్వు ప్రయాసపడుతున్నావు అని అడిగినావనుకో వాళ్ళు అంటాడు నేను ఎందుకు ప్రయాసపడుతున్నానంటే సెవెన్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అని ఆ సెవెన్ పిల్లర్స్ నువ్వు నేర్చుకోవాలా ఇస్లాంలో ఏందనేది ఆ ఏడు విధానాలు నువ్వు జీవించాలా ఇస్లాంలో ఉంటే అని చెప్తుంది ధర్మాలు చేయాలా ఏది చేయాలా అది చేయాలా ఒక్కసారి లైఫ్ లో హిజికి పోవాలా అట్లా ఏడు ఉంటాయి ఏడు విధానాలు నువ్వు పాటిస్తే నీకు అప్పుడు అల్లాకి ఇష్టం అయితేనే నేను పర్లక రాజను తీసుకెళ్తాడు ఆయన గ్రాంట్ చేయాలి నీకు పర్లుకుల రాజు పర్మిషన్ కానీ నీకు ఈ రోజుకి కూడా గ్యారెంటీ లేదు వాళ్ళదే చెప్తారు అది నువ్వు ఎంత కేర్ఫుల్ గా పాడుకుంటావు అరే నీకు గ్యారంటీ లేదు ఇంత ఇప్పుడు నువ్వు ఏడు పాటించినా కూడా నీకు పర్వరాజన్ రాకపోతే ఏం చేస్తావు అప్పుడు అని ప్రశ్న ఇస్తావు అనుకోన్ని వాడి మైండ్ ఓపెన్ అవుతుంది అన్నట్టు అప్పుడు నువ్వు చెప్తావు అరే అందులో గ్యారంటీ లేదు కదా మళ్ళీ ఇస్లాంలో ఇట్స్ అప్ టు అల్లా అంటున్నావే అల్లా ఇష్టం ఉంటేనే ఎవడు ఎవడిని పడితే వాడిని తీసుకోడు ఆయనకి ఎవడంటే ఇష్టం అవుతుందో వాడినే తీసుకుంటాడంటే మళ్ళీ ఇన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది ప్రజలు ఉంటే ఎంతమంది పోతారో వాళ్ళకి గ్యారంటీ లేనప్పుడు ఎందుకు గ్యారంటీ లేని దాంట్లో నేను ఎందుకు సమయం గడపాలా అదే రీతిగా నువ్వు హైందవని అడిగినావు అనుకో వాడు అంటాడు నేను పుట్టాలా చావాలా పుట్టాల చావాలా పుట్టాలా చావాలా పుట్టాలా చావాలా సైకిల్ అయిపోవాలా అరే ఎప్పుడు సైకిల్ కావాలా ఎప్పుడు పుట్టినవు ఎప్పుడు చేస్తున్నావు ఏ సైకిల్లో ఉ నువ్వు ఇప్పుడు ఎంత కాలం పట్టాలి సైకిల్స్ ఎప్పుడు ఈ కర్మం నుంచి బయటకు పడాలా అన్ని సైకిల్ అయిపోయినాకనే నేను పరలోకం పోతాను అంటున్నావు ఎప్పుడు నీ సైకిల్ కంప్లీట్ కావాలా బుద్ధ అసలు రక్షణనే లేదు అట్లా పాపమే లేదు అంటుంది బుద్ధా అది దేవుని నమ్మని మతం కదా బుద్ధిం బుద్ధిజం అంటే కాబట్టి ఏ మతంలో కూడా గ్యారంటీ లేదు ఒక క్రైస్తవ మతంలోనే గ్యారంటీ ఉంది రక్షణ అనుభవం అది నువ్వు ఎంత జాగ్రత్తగా చెప్పగలవు ప్రేమతో వాణి హృదయాన్ని నొచ్చుకొనియకుండా నువ్వు చెప్పగలవా నీ ఫ్రెండ్స్కి నువ్వు చెప్పగలవా నువ్వు ధైర్యంగా చెప్పగలవా హిందూ ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే ఏ మతంలో అరే ఇంతగా నీకు గ్యారంటీ లేని దాంట్లో నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావు మొన్న నేను ఒక చేపలు పట్టే అమ్మాయికి హిందూ ఆమె ఆమె మాట్లాడుతున్నాను నేను హైదరాబాద్కి వస్తున్నాను హైవే సాగర్ రోడ్ నుంచి ఒక క్రైస్తవరాలు ఉంది ఆయనతో పాటు ఇంకొక హిందూ ఉంది క్రైస్తవరాలు ఏమో నేను నమ్ముకున్నాను దేవ దేవుణ్ణి అంటుంది ఈ హిందూ అంటుంది మాకు మాకు చాలా మంది అమ్మవారులు ఉన్నారు అని ఆయన ఇంకా ఇంకొక బ్రదర్ ఏదో చెప్పేసి దాని తర్వాత చివరి ఇంక చెప్పినమ్మా ఒక రోజు వస్తుందమ్మా మనం ఈ శరణం విడిచిపెడతాం అందరం దేవుని దగ్గర నిలబడాల్సి పెద్ద చిన్న గొప్పవాడు పేదవాడు అందరూ నిలబడతాము నువ్వు నేను కూడా నిలబడతాం నా పక్కన నిలబడతావమ్మా ఆ రోజు మీ అమ్మవార్లకు అనిపించకపోతే నీ పరిస్థితి ఏంది అని చిన్నగా వాక్యం చెప్పేసి చిన్న మాట చెప్పి వైద్యలేన నేను ప్రార్థన చేసుకుంటా పోతున్నా ప్రవ్వా నేను ఆమెకి చెప్పేసినాను ఆమె నశించుకోవడం నీకు లేదు నాకు కూడా ఇష్టం లేదు నేనైతే చెప్పేసినాను ఆమె హృదయంలో అది మండాలా అది ఆ వాక్యం ఆమె హృదయంలో మండాలా ప్రవ్వ ఖచ్చితంగా మార్పు చెందాలా ప్రవ్వ ఆమె నశించుకోవడం మీకు లేదు నేను అని చిన్నగా ప్రార్థన చేసుకొని బయలుదేరి నేను కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవన్నీ మనము జాగ్రత్తగా పరిశీలించాలా ఎందుకంటే బహు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ అబద్ధ బోధలని పరిశీలించాలా పరిశీలించి అబద్ధ బోధ మోసపోయినారు ఆ రోహాన్స్ వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో ఆ ఇశాల్ పైలు వారికి అవలయం వారికి ఆయన ఎంత అదొకటి ఇంకోటి ఎంత దయగల దేవుడు అంటే ఏమి ఇష్టమో అది ఇచ్చేస్తున్నాడు వర్షం అందరి మీద పడుతుంది కదా మంచాల మీద చెడ్డల మీద పడుతుంది ఎవడికి ఏం ఎవడికి అవసరం అనేది అన్ని ఆయన ఇచ్చేస్తుండే ఆయన ప్రేమించింది కాబట్టి ప్రతి ఒక్కరిని అందరూ ఆయన బిడ్డలే కాబట్టి వాడు అన్యుడే కావచ్చు కరీస్తవుడే కావచ్చు అందరినీ ప్రేమించే గొప్ప కాబట్టి వాడికి కూడా చదివిస్తుండడు ఉద్యోగాలు ఇస్తుండు పెళ్ళిళ్ళు ఇల్లులు ఇస్తున్నాడు ఆస్తులు ఇస్తున్నాడు నీకు కూడా ఇస్తున్నాడు అంతే తేడా కానీ చివరికి ఆయన్ని ఒక దినం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రాటంగలు చూస్తాం గొప్పవాడు పేదవాడు ధనికుడు చదువున్నవాడు చదువులేనివాడు అన్ని రకాల మతాలు కులాలు అందరూ ఆయన ఎదుట నడవాడాల్సి వస్తుంది పక్క పక్కకే ఉంటారు నీ దోస్తులు నీ క్లాస్మేట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పక్కన లైన్లో ఉంటారు అది ఊహించుకోకసారి నీ హృదయలో చూసుకోక దర్శనం నీ జీవితం ఇంతకుముందు ఉన్నట్టుండనే ఉండదు అటువంటి కృపను ప్రభు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుంటాను ఇంకో ఉంటే వాళ్ళు పరిశీలి పంచుకోవచ్చు బ్రదర్ సరే పరిశుద్ర భ తండ్రి మీకు వందనాలైనా వేసయ్యా మీకేస్తుల స్తోత్రాలు వేసయ్యా ప్రభా వాక్యాన్ని పరిశీలించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరు ఈ రీతిగా పరిశీలించాలా ప్రభా లేఖ పరిశోధించడం అని మీరు అన్నారు మొదట మొదట మీరు విన్నది జ్ఞాపకం చేసుకోండి అన్నారు మొదట చదవలేదా అన్నారు అవును ప్రభా మొదట ఏం రాయబడిందో మీరు వినలేదా మోసే మీకేం చెప్పిందో మీరు చదవలేదా అని మీరు ఎన్నిసార్లు మమ్మల్ని పరిశీలించినారు ప్రభ అవును ప్రభ మేము చదవాలి నేర్చుకోవాలా అందుకే మీరు మాకు కనులు ఇంతవరకు తను మళ్ళీ కంటికి అర్థాలు లేకుండా మేము చూడగలుగుతున్నామంటే వీటిని చూడకొరికే మీకు మంచి చూపిచ్చినారు మీరు అది వీటిని చూడలే వారికి మంచి చూపు అవసరం లేదు కానీ ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించి వీటన్నిటిని చూచే కనులు ఇచ్చినందుకు మీకు వదనాలి అవును ప్రభా మేము చేసిన గొప్పతనం కాదు కేవలం మీ కృపచేతని మమ్మల్ని రచించుకున్నారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు మేము చేసుకున్న గొప్ప పని ఏమి లేదు ప్రభా కాబట్టి నేను ఇంతవరకు మీ విశ్వాసం దారనే మమ్మల్ని చేయింపజేస్తున్నారు దాన్ని బట్టి మీకు వందనాలేసేయాల అందులోకి మేము ఏ రీతిగా శువార్త ప్రకటించాలా ఇవి నేర్చుకోవాలా ప్రభావ విధానాలు వీటిని వారి హృదయాలు మండేలాగిన వాక్యాన్ని ప్రకటించాలా వారు మీ చెంతగా నడిపించాలా లాస్ట్ మినిట్స్ ఉన్నాయి ప్రభావ చివరి గడియలలో మేము ఉన్నాం నైనా ఈ చివరి గడియలలో ఎంతమందిని మా ఇంట్లో లాక్కొనిపోవాలనో అది మీరే మాకు ఇవ్వాలి అవకాశం మా చేయలేం మా సొంత తలంపులు ఉపయోగించి చేయలేం మీ ఆత్మీయ కార్యం జరిగించండి ప్రభావ అదే ఆత్మీయ కార్యం వాళ్ళలో కూడా జరిగించినైనా మేము చెప్పినప్పుడు వాళ్ళు లాక్క రాబడాలా ప్రభావం హృదయానుసారంగా వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని స్వీకరించాలా మిమ్మల్ని వారు సమర్పించుకోవాలా మీకు అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి సేవ నడిపించే మన ఏమో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ మన ప్రవైన ఏసు క్రీస్తు కృప సంబంధం నడిపింపు మనందరికీ సతాకాలంతో ఏండిగాక ఆమెన్